దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాను సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి మీ అందరికీ వందనాలు శుభములు తెలియజరుస్తున్నాను మరి మహిమ రాజును మనం స్తుతించి గణపరచాలి మరి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి ఆయన నామమునే గణపరచుటకు మరి దేవుని మహిమపరచుటకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతుల స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మరి దేవుని పేరుట కూడి వచ్చిన మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మనం ప్రార్థన ద్వారా యొక్క స్కైపు ఆరాధనను స్టార్ట్ చేసుకుందాము సిస్టర్ ప్రైజలాడు సిస్టర్ స్టార్టింగ్ ప్రైజ్ చేయండి సిస్టర్ స్తోత్రం పరిశోధుడ మైమోన్నతుడ స్వరశక్తి మంతుడ జీవంగళ తండ్రి నీకు వందనాలయ్యా ఏసు ప్రభా ఈ రాత్రికాలం ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కొట్లాది వందనాలు ప్రభ దేవా ఇద్దరు ముగ్గురు నామంటే అక్కడ ఉంటున్నారు ప్రభా మా మధ్యలో ఉన్న తండ్రి నీకు స్తోత్రంలు చెల్లిస్తున్నాం లెక్కలని వందనాలు ప్రభా ఈ సాయంకాలం వచ్చిన పతకబిడెం దీవించండి ఆశీర్వదించండి దేవా ఎంతమంది రాలేదు ప్రభా వందరి సేవల బహుబలంగా మీరు వాడుకోండి వాళ్ళు కూడా దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఇచ్చిన ఈ సమయంలో ప్రభా నిన్న సుతిస్తున్నామంటే కేవలం నీ కృప నాయన తండ్రి నీకు వందనాలు స్తోత్రం మమ్మల్ని సజ్వులు కొలు పెట్టిన తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాలం మక్కాచి కాపాడిన తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ప్రభా నీకు వందనాలు ప్రభా మీరు యేసు కృష్ణ నామంలో ప్రతి ఒక్క అవసరక తీర్చే దేవుడో ప్రభా నీ యేసు ప్రభా మీ కూడిన కనుక ప్రభా మీరే తోడై నడిపించే విజయాన్ని మీకు దయచేయండి తండ్రి వందనాలు ప్రభావ యేసు ప్రభా పాటల ద్వారా ఏసు కృష్ణ మీరు భయపొందండి తండ్రి నీకు వందనాలు ప్రభా వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా జీవం తండ్రి ప్రభా హృదయాలతో మీరు మాట్లాడే మమ్మల్ని సరిచేయండి నీ రాకడతి తరుణం దేవి ప్రభా మేము పరిశుద్ధపరచబడాలా ప్రభావ నీ రాకడక మేము సిద్ధపడాలా అనేక సిద్ధంగా తయారు చేయాల అలాంటి శక్తిని అలాంటి కృప మాకు దయచేయండి తండ్రి యశ్వ ప్రభానికే వందనాలు ప్రభాని కృపచేత మమ్మల్ని నడిపించండి విజయానికి దయచేసి నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అభిషేకించి నీ రాకడకృవ సాక్షుడిగా మమ్మల్ని నిలబెట్టుకోమని పతకమ్మయమ నీకే చెల్లిస్తూ నజడని ఏ శక్కుమడి తండ్రి స్వరములగా నాలూ వేలా కొడబడుచున్న నా ఈ నీకే నారాధనా సుమధుర స్వరములగాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా ఏసీకే నారాధనా మహదానందమే నాలో పరవశమే నిన్ను స్థుతించిన ప్రతీక్షణం మహదానందమే నాలో పరవశి నిన్ను స్థుతించిన ప్రత్యక్షణం సుమతిర స్వరముల గానతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా ఏసయా నీకే ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నడిపినా నా ముందు నడచిన జయ నా విజయ సంకేతమా ఎడారి త్రోవలోనే నడిచిన ఎరుగని మార్గములో నడిపిన ముందు నడచిన జయ వీరుడా విజయ సంకేతమా నివే నివేనానందము నివే నివేనాదారము నివే నానందము నీవే నాదారము సుమధుర స్వరములగానాలతో వేలాది దూతల గలములతో కొని ఆడబడుచున్న నా ఏసయ్యా నీకేనారాధనా సంపూర్ణమైన ని చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువగా నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన ని చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువకా నా ధైర్యము నీవేగా జయగీతము నివే నివేనా స్ీతము నివే నివేనా జయ గీతము నివేనాస్తుతి గీతము సుమధుర స్వరముల గానలతో వేలాదిదూతలఘలములతో కొనియాడబడుచున్న నా ఏసయ్య నీకే నా ఆరాధనా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా వేలాది నదులన్ని నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్న వేగా నీవే నివే నాతిశయము నీకేనికే నారాధనా నీవే నీవే నాతిశయము నీకే నారాధనా సుమధుర స్వరముల ఘనాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా ఈ నీకేనాధనా మహదానంద మే నాలో పరవశ నిన్నుస్తు నా ప్రతీక్షణం మహదానంద మే నాలో పరవశ నిన్నుస్తు నా ప్రతీక్షణం సుమధుర స్వరముల ఘానాలతో వేలాది ఆడబడుచున్న థ్యాంక్ యూ అందరూ ప్రైజ్ రాడ్ సిస్టర్ అందరూ రాట్ వందేవుడు మిమ్మల్ని కాక దీపర్ ప్రైజ్ రాట్ సిస్టర్ ప్రేమల దేవ కృపణండి రాష్ట్రం వైషుద్ధి ఒక సర్వశక్తి మంత్ర సర్వాధికారిని పొందనాలండి దేవాయస్రభ ఈ యొక్క సమయంలో ప్రభా ప్రార్థిస్తున్న కదా తండ్రి ఈ యొక్క ఆత్మాకాలను చేయించండి ప్రభా దేవాస మరి ప్రతి దినం ప్రభ మేము ఏ విధంగా జీవిస్తున్నాము ఎట్లా మేము నడుచుకుంటున్నామో ప్రతి విషయంలో కూడా ప్రభా ప్రతిరోజు మీరు మాట్లాడేది కూడా ప్రభా కాబట్టి ప్రభ మా జీవితాన్ని తండ్రి ప్రతిరోజు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని బట్టని కలెక్కలను పొందున్నారు ప్రభా కాబట్టి ప్రభా ఈ రోజు ప్రభ వాక్యం ద్వారా మాట్లాడండి మా జీవితం సరిదిద్దండి మేము విన్న వాక్యాన్ని పాటించే వారి లాగా ఉండాలా ప్రభా లే చివరి రోజులు కాబట్టి ప్రభా మేము పడిపోకుండా మరి నీ యొక్క నడిపింపు దయచేద్దండి నీ ఆత్మ ఉంటేనే మేము ఇవన్నీ చేయగలుగుతాం తండీ కాబట్టి ప్రభా నీ యొక్క పరిశుద్ధత్వ ఉంచండి తండ్రి దేవా ప్రభ మరి ఉన్న ప్రతి సొంత తలపులను గద్దించి కొట్టిపండి తండ్రి దేవా ఈస ప్రభా నీ యొక్క తలపులకు చోటించి సహాయపడమని ప్రార్థిస్తుండీ ఇవ నా ప్రవక్తను అంతట్లో కూడా ప్రభాని యొక్క అడ్డుకరణకి నాలోకి రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి ఇవా యేసూ క్రమన్ యొక్క పరిశుద్ధత్మజత నడిపింపు దయచేయమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి నేను ఇందులో తీసుకున్న టాపిక్ లవ్ అనమాట లివింగ్ బై ద స్పిరిట్ ఈ టాపిక్ వచ్చేసి లివింగ్ బై ద స్పిరిట్ అనమాట ఎందుకు ఈ టాపిక్ నేను చూజ్ చేసుకున్నానంటే గలేషన్స్ ఫైవ్ ట్వంటీ లో చివరి దినంలో అందరు పోగొట్టుకుంటున్నారు ఆయన ప్రేమ ఎందుకంటే అందరు స్వార్థంగా తయారైపోతున్నారు కాబట్టి దేవుడు ఎప్పటి నుంచే ప్రేమ కొరకు మాట్లాడతాడు అనే ప్రేమ స్వరూపి కాబట్టి అని ప్రేమ కొరకు మాట్లాడతాడు మనం ఏ విధంగా జీవించాలో ఎట్లా ఉండాలో ఈ లోకంలా ఎందుకంటే ఇప్పుడు దేవుని బిడ్డలే కానీ అన్యులే కానీ అందరూ ఒకేలాగున్నారు అసలు డిఫరెన్స్ అనేది ఏం లేదు అందుకే నేను చూజ్ చేసుకున్న టాపిక్ ఏంటంటే గలేషన్స్ ఫైవ్ ట్వంటీ టూ లో ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ లవ్ జాయ్ పీస్ పేషెన్స్ కైడ్నెస్ గుడ్నెస్ ఫేత్ఫుల్నెస్ ఈ తొమ్మిది ఆత్మ ఫలాలు ఉన్నాయి కదా ఇందులో నుంచి నేను చూజ్ చేసుకుంది ఒకటే అదేంటిదంటే ప్రేమ కాబట్టి లివింగ్ బై ద స్పిరిట్ దేవుని యొక్క ఆత్మ చెత్త నడిపింపు ఒకవేళ ఆయన ఆత్మ పొందుకోకపోతే కూడా రాయసపడవంటాడు ఆత్మ పొందుకోవడానికి ఎందుకంటే ఆయన తండ్రి మనకు అంటాడు కదా ఆయన ఆత్మ ఉంటేనే ఆయన బిడలం ఆయన ఆత్మ లేకపోతే ఆయన బిడలం కాలేము కాబట్టి ఆయన ఆత్మచిత మనం నడిపింపబడాలా అని అనుకుంటే మరి ప్రతిరోజు ఆయన ప్రేమ ఏ విధం ఉంటే మనం తెలుసుకుందాము చూడండి లివింగ్ బరిట్ కదా దీంట్లో ఎవ్రీడే ప్రతిరోజు లైఫ్ గా జరిగేది అనమాట చేంజ్ ద లైఫ్స్ అనమాట ఏంటిదంటే ప్రేమ కొరకు చూసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ పీటర్ లో ఫోర్త్ చాప్టర్ ఎయిత్ వచ్చినంలో చూసుకుంటే ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడలో ఒకడు వికటమైన ప్రేమ గల వారైండు ఇక్కడ మెయిన్గా ఏం చెప్పకూడదంటే ప్రేమ అనేక పాపములను కప్పును కదా And about all the things have for event love for one another. Because love covers a multitudes of sins. If you do what you want to do, you will always say that. You will always say that. If you want to do this, you will always say that you will always pray for us. We will always say that you will always say that. You will always say that you will always say that. కాబట్టి ఒక ప్రథమ ఫలంగా మనం ఏర్పరచబడిన వారం కాబట్టి మరి మనలో ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలా ఎందుకంటే చివర్లో ఆయన ప్రేమను పొందుకోవాలా కానీ చాలా మంది ఆయన ప్రేమను పోగొట్టుకుంటారు కదా ఆయన కదా విశ్వాసం కనుగొందిన అట్లనే ఆయన ప్రేమని ప్రతి వాళ్ళు గ్రహించాలా ప్రతి దినం ఉందా ఎందుకంటే దినాల్లో మారుతున్నాయి లైట్ డైసెస్ లలో మనం మనం ఏదో మన లైఫ్ లో రియల్ లైఫ్ లో జరిగేది ప్రతిదీ మూమెంట్స్ ఎవ్రీథింగ్ మనం చూడగలుగుతున్నాం ఫేస్ టు ఫేస్ కదా ఎందుకంటే పాపం అనేది ఆ సహించలేము చిన్న అబద్ధం మాడినా సహించలేము ఒకరిని కొట్టినా తీట్టినా ఏది చేసినా కాబట్టి ఆయన ఎట్లా సహించినాడు యశు ఘోరమైన పాపం ఉండేది ఒకమంతక ఆయన సహించగలిగినాడు మరి ఎట్లా సహించగలిగినాడు ప్రేమ కదా ఆయన శిక్షించాలి కదా ఎన్ని తప్పిదమ్లు చేసినారు ప్రజలు నాకు వ్యతిరేకంగా ఉంటునరు అనే ఆయనే మనల్ని శిక్షించవచ్చు కదా ఒకవేళ ఆ యొక్క సందర్భంలో ఆయన పుట్టినాక యేజ్ ప్రభు పుట్టినాక ఆ సందర్భంలో యేజు ఉన్న టైంలా ఇమీడియట్ గా ఆయన శిక్షించవచ్చు కదా కానీ ఆయన ఎందుకు శిక్షించలేదంటే బికాజ్ ఆఫ్ ఆయన ప్రేమ ఆయన ప్రేమించిన ఎందుకంటే లోక పాపం ని ఈ లోకంలోనే ప్రతి పాపం కడిగి వేస్తేనే పరిశుద్ధతగా మార్చబడతారు ఎందుకంటే ప్రతి మనిషి ఒక సంగానికి సాదృశ్యం కాబట్టి ఇప్పుడు అనేకములు చర్చస్తున్నాయి లోకం అంతటిలో రకరకాల దేశాలు ఉన్నాయి ఆ దేశంలో ఉండే ప్రతి ప్రజలే కదా ఆయన ఒక సంఘం అందుకే ఆయన ఆయన ప్రేమించిన ప్రతి ప్రేమలో ఆయన ఇచ్చిన్ బ్లడ్ లో ఒక్కొక్క బ్లడ్ డ్రాప్ లో ఎంత గానమో విలువైన ప్రేమ అనేది ఆయన మనకు అనుగ్రహించండు కానీ ఈ లోకం ఏమంటారంటే దేవుడు ప్రేమించమన్నాడు కదా అని చెప్పేసి ఆ అనేది ఆ కరెక్ట్ గా చూజ్ చేసుకోకుండా రాంగ్ వేస్ చూజ్ చేసుకుంటారు కదా దేవుడు రెండు పెట్టినాడు సెవెన్ ఉంది హెల్ ఉంది కాబట్టి చూజ్ చేసుకోవాల్సిందండి దారి మనుషులే కాబట్టి దేవుడు మంచిది ఇచ్చిండు కానీ మనుషులు ఏం చేస్తారంటే చెడ్డ వేడి చూజ్ చేసుకుంటారు ప్రేమ అంటే ఎన్నో కదా ప్రేమ అనేక పాపను కప్పును కానీ ఇక్కడ ప్రజలు ఏం చేస్తారంటే దేవుణ్ణి తెలియని తెలిసిన వాళ్ళే తెలియని వాళ్ళు అందరూ ఈ లోకంలో ఉన్న ప్రతి వాళ్ళు కదా అని చెప్పేసి ఇంట్లో తల్లిదండ్రులే కానీ పిల్లలే కానీ ఆ కజ్జనలే భార్య భర్తలే కానీ ఎవరే కానీ ఉంటే దేవుడు ప్రేమించమన్నాడు కానీ ప్రేమిస్తారు కానీ ఆ ప్రేమ రాంగ్ వేలో తీసుకెళ్తుంది మనుషుల ప్రేమ వాళ్ళ స్వార్థము వాళ్ళకి వచ్చిన తలంపుల ద్వారా వాళ్ళ వెళ్ళిపోతున్న సొంత తలంపు ద్వారా కానీ దేవుడు అట్లా ప్రేమించమనిలే ఆయన ప్రేమించమన్నది ఆయననే ఎక్కువగా ప్రేమించమన్నాడు తన తండ్రిని ఆయన అంటారు నా తండ్రిని ప్రేమించిన వారు నన్ను కూడా ప్రేమించారని మరి దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఫస్ట్ ఫ్రూట్ గా మనం కూడా ఆయన అంటగా ప్రేమించాల ప్రేమిస్తున్నాం అంటున్నాం కానీ ప్రతి విషయంలో ఎంకబడుతున్నాం ప్రేమ అని మాట చెప్పగలుగుతున్నాం కాని దాన్ని అంటే క్రియ రూపంగా చూపించలేకపోతున్నాయి నిత్య మనం జరిగే ప్రతి లైఫ్లలో ఇవి కనబడట్లేవు ప్రేమ అనేక పాపం కప్పుతుంది కానీ ఈ లోకం ఏం చేస్తుందంటే పాపం చేసినా ఏ విధంగా ఉన్నా ఛాన్స్ దొరికిందంటే ఎదటి వారి మీద సాకులు చెప్పడము లేకపోతే వాళ్ళని దూషించడము ఈ విధంగా జరుగుతుంది కానీ దేవుడు అట్లా అనట్లేదు ప్రేమించమంటున్నాడు సరైన వీళ్ళ ప్రేమించమంటున్నాడు తెలియని అమాయకమైన ప్రజలకు దేవుని యొక్క ప్రేమని వివరింప తెలియజేస్తేనే వాళ్ళు ఒప్పుకొని దేవుని యొక్క సన్నిధికి రాగలుగుతారు నిజమంది దేవుడు ఏసు ప్రభు కాబట్టి ఇక్కడ చెప్తున్నాం కదా తల్లిదండ్రులే కానీ అక్కజనులే కానీ భార్య భర్తలే కానీ ఉన్నాక కూడా ఇంకొక వేరే స్త్రీని చూజ్ చేసుకోవడం భర్త ఉన్నాక కూడా వేరే హస్బెండ్ ని చూజ్ చేసుకోవడం ఇది రాంగ్ వే కదా పిల్లలు ఉంటారు తల్లిదండ్రులను ప్రేమించాలి కానీ పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పోవడము ఇట్లా అంటే ఈ లోకంలో ప్రేమ అంటే రకరకాలుగా ఆలోచన చేసే విధానం ఉంది కానీ దేవుడు అట్లా అనట్లేడు నువ్వెట్లా నువ్వు ఏది చేసినా సరి ప్రేమను వెతుకుమంటున్నాడు సరైన ప్రేమ ఈ లోకంలో ఎవరి దగ్గర దొరకదు ఎందుకంటే నిత్యమైన ప్రేమ ఏచుకోబోదే ఆయన దగ్గరికి వస్తేనే నిజమైన ప్రేమ దొరుకుతుంది ఎవరి దగ్గరికి నువ్వు నీ అవసరానికి బట్టే వాళ్ళు ప్రేమిస్తారు నీ అవసరాన్ని తీరినాక వాళ్ళు వాళ్ళ స్వార్థాన్ని చూడ్ చేసుకుంటారు మల్ల రేపటి దినంలో అవసరం వస్తే మళ్ళా ప్రేమ చూపేసారు ఉప్పొంగిపోతున్నారు వాళ్ళ ప్రేమ ఎట్లా అంటే మీరు ఎంత బాగుంటారు ఎంత మంచి మాట్లాడతారు ఇట్లా చెప్పి మనల్ని పాపంలో పడేనికే చూస్తుంటారు కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నట్టే ప్రేమ అనేక పాపంలో కప్పుతుంది కదా వీళ్ళేమో పాపంలో పడేసేలాగా ఉంటారు ఎందుకంటే నిజమైన ప్రేమ కాదు వాళ్ళ దగ్గర ఎందుకంటే వాళ్ళు ఆశిస్తున్నారు వాళ్ళకు కావాల్సిన అవసరం వాళ్ళు ఆశిస్తున్నారు కాబట్టి పాపంలో పడేందుకే చూస్తున్నారు ఇది ఒక వే కానీ అసలైన వే ఏంటంటే నువ్వు చూజ్ చేసుకుంది హెవెన్ని దేవుణ్ణి చూజ్ చేసుకున్నావు కాబట్టి దేవుని యొక్క మార్గం నడవాలి అనంటే మనకు తెలిసినంత వరకు మన జీవితంలో ఉన్నంత వరకు ఎవరైనా పాపం చేసినా ఏదైనా చేసినా వాళ్ళని సహించి భరించి క్షమించి వాళ్ళని సరైన మార్గంలోకి నడిపించడమే ఇది యాక్చువల్లీ దేవుడు చూపించిన ప్రేమ ఎందుకంటే ఆయన ఎలాంటి వారినైనా క్షమించాడు నేను ఒకటి చెప్తా మా మమ్మీ మా అమ్మ ఏం చేశా అంటే నాకు ఇద్దరు అన్నలు ఉన్నారు ఆ మా చిన్న ఎట్లా బాగా మూవీ సాంగ్స్ కి చాలా అట్రాక్ట్ అయిపోతాడు డెక్ ఈ ఎలక్ట్రికల్స్ ఈ థింగ్స్ కి ఆయన చాలా అట్రాక్ట్ అయిపోయి అవి తెచ్చేసుకునేవాడు అనమాట అంటే చిన్న చిన్న దొంగతనలు చేసేవాడు మా చిన్న అయితే మా మమ్మీ ఏం చేసిందంటే ఆయన తప్పు చేసినప్పుడు తరిదిద్దాలా సరి మార్గంలోకి నడిపించాలా కానీ మా అమ్మ ఏం చేశాడంటే ఆయన మీద ప్రేమ చూపించుకుంటూ వచ్చింది అది కాస్త ఎక్కువైపోయింది ఇప్పుడు ఆయన ఈ లోకంలో ఉన్నాడు అనేది కూడా మాకు తెలియదు అంటే చూడండి ఆమె ప్రేమించింది కానీ నా కొడుకే కదా నా కొడుకే కదా అనేసి ఆయనకి ప్రతిదీ చేసింది ఏమీ ఆయన చేయలేకపోతే కూడా మా అమ్మ లోన్ లోన్ కట్టింది ఆయన కొరకు అంత ప్రేమ కొడుకు పైన చూపించింది కానీ చివరికి ఆయన ఏం తెలుసుకోలేకపోయినాడు బాప్తిజం తీసుకున్నాడు కానీ దేవుని కోతం తెలియదు అయినా ఆయన పడిపోయినాడో ఆయన చనిపోయినా ఆయన బ్రతుకున్నాడో తెలియదు అంటే చూడండి ఆమె ప్రేమ చూపించింది ఎట్లా ప్రేమ చూపించాలా సరిదిద్దుకోవాల్సిన మార్గంలో సరే పోనీలే ఒక్కసారి కదా తప్పు చేసాం కదా అని చెప్పేసి మళ్ళీ అట్లా రిపీటెడ్ అయితేనే ఉంది ఆడికి ఎంత చెప్పినాక కూడా మా అమ్మ వినలేదు మా అన్న వినలేదు ఇద్దరు మేమేం చేసినామంటే ఇంకా మా మమ్మీని మా అన్న వదిలేసి మేము హాస్టల్కి వెళ్ళిపోయినాము మా లైఫ్ చేదు ఆ ప్రయత్ చేసుకుంటూ ఆ యొక్క జీవితంలో గడుపుకుంటూ వెళ్ళిపోయినాం కానీ మా అన్నకి ఎంత చెప్పినాం అది రాంగ్ వే అన్న నువ్వు ఆ డెక్లని ఆశించడం చాలా తప్పు అని చెప్తే కూడా ఆయన వినిపించుకునే వాడు కాదు ఫిట్స్ వచ్చేది ఆ ఫిట్స్ వచ్చి పడిపోయి తిరిగి లేచినాక ఫిట్స్ వెళ్ళిపోయినాక ఆ పెద్ద రాయి తీసుకొని మంచులను కొట్టడానికి వెళ్ళిపోతుంది అలాంటి ఇది అయిపోయింది మైండ్ అంతా అట్లా మా ఆయన మీద అంత ప్రేమ చూపించింది మా మీద మాట్లాడు కదా మాట కదా చివరికి మాటరు కదా మారు మంచి పొందుతాడు చాలా ఆయన కొరకు తెలుసారు చాలా గాయపడ్డది మా ఆయన కొరకు ప్రతిదీ చేసింది కానీ చివరికి ఆయన మారినట్లే మారిడు మళ్ళీ అదే తప్పుల్లోకి వెళ్ళిపోయినాడు ఇక చివరికి కూడా వదిలేసింది అట్లనే దేవుడు కూడా మనల్ని ప్రేమించినాక మన ప్రతి పాపము ఆయన భుజం మీద వేసుకొని ఆయన శివ పొంది మనల్ని పరిశుద్ధతలుగా ఉండేలాగా ఆయన ప్రేమ మనకు దారలుగా పోసిన తర్వాత మనం సరైన మార్గంలోకి నడుచుకొని చూస్ చేసుకొని వెళ్తే సరే లేదు అనేసి మళ్ళీ తిరిగి ఎన్నిసార్లు పాపం చేసి ఆయన క్షమించి క్షమించినాక చివరికి ఆయన వదిలేస్తాడు సో ఆయన చేయి వదలకుండా మనం గట్టిగా పట్టుకోవాలంటే ఆయన కృప కనికరం మన పైన ఆయన కృపా కనికరం మన పైన ఉంటేనే మనం అవన్నీ చేయగలుగుతాం లేకపోతే చేయలేం ఆయన మనం చెయ్యి వదిలేస్తే ఆ క్షణమే మనం చనిపోయిన వరం అయిపోతాం అందుకే ఆయన చూపించే ప్రేమలో ఎంత ప్రేమ ఉందో అంత కోపం కూడా ఉంటుంది ఆయనకి ఎందుకంటే ఇప్పుడు మనమే చూడండి మన బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే సహించగలుగుతామా మనము మన ఫ్రెండ్సే కాని మనకు తెలిసిన వారే కాని ఎవరైనా మనతో క్లోజ్ ఉన్న వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే సహించగలుగుతావా ఎంతకాలం వరకు సహించగలుగుతావు నువ్వు ఇది కూడా అంతే దేవుడు అంతే ఎంత కనమో ప్రేమించడు మన కొరకు శిల్వా మరణం పొందిన దేవుడు మళ్ళీ మన కొరకు రానై దేవుడు ఆయన కోసము నువ్వు ఎట్లా ఆయన కోసం మనం వెయిట్ చేయగలుగుతామా ఆయన రాక కోసం మనం కనుక్కొన్న కనుక్కోగలుగుతామా ఇది ఆయన ప్రేమలో మనం వెతకాల్తుంది చివరి డైచర్స్కి వచ్చేస్తున్నాం ప్రార్థనలే కానీ వాక్యాలే నేను నా కళ్ళారా చూస్తున్నాను రియల్ గా చూస్తున్నా నా లైఫ్ కూడా చూసుకుంటున్నాం అందరిలో కూడా చూస్తున్నాను అందుకే దేవుడు ఏమంటున్నది ఆయన ప్రేమ అంటే ఎంతో గొప్పది కాబట్టి ఆ ప్రేమని మనం పోగొట్టుకోవద్దు కదా ఆయన ప్రేమను పోగొట్టుకున్నామంటే ఆయన పరిశుధాత్మం పోగొట్టుకున్నట్లే ప్రతిదినం ఆయన పరిశుధాత్మం మనలో ఉండాలంటే ఆయన ప్రేమ ఉంటనే కదా ఉండగలుగుతుంది కాబట్టి అందుకే ఆయన అంటుడు చేంజ్ లైఫ్స్ ఇది టాపిక్ ఈ చేంజింగ్ లైఫ్స్ ఉండాలంటే నిత్య జీవితంలో మనం చేంజ్ కావాలా ఎట్లా చేంజ్ కావాలంటే పాపాన్ని హసయించుకోవాలా అబద్ధాన్ని హసించుకోవాలా దొంగతనాల్ని హసించుకోవాలా ఇది ప్రతిదీ ఏదైతే పాపానికి చోటిస్తుందో వాటిని అన్నిటిని ఆశ్రయించుకోవాలా అంటే శరీర క్రియలన్నిటినీ అసహించుకుంటేనే కానీ ఆత్మీయమైన సంబంధము లోకి రాలేకపోతుంది దేవుడు కూడా అదే ఎందుకంటే నిజంగా ప్రేమిస్తే ఈ లోకం వాటి మీద మనకు ఆశ అనేదే ఉండదు నిజంగా తండ్రిని ప్రేమించి ఉంటే ఏ నిజంగా ప్రేమించిన వారం అయితే ఈ లోకం పైన మనకి ఏ దృష్టి అనేది ఉండదు కేవలం ప్రార్థించాలా వాక్యం దేవుని యొక్క శోత ప్రకటన ఈ టాపిక్స్ పైననే ఉంటది ఈ ఆలోచన పైననే ఉంటది ఎందుకంటే నేను నిన్న మా ఇంటి ఎదురంగొక ఆమెతో మాట్లాడుతున్నా ఆమెకు సువార్త ఎట్లా ప్రకటన చేయాలి ఎట్లా ప్రకటన టాపిక్ అయితే వచ్చింది దేవుని యొక్క టాపిక్ చెప్పుదాం అనుకునేసరికి అక్కడ వినలేకపోయింది ఎట్లంటే సాక్షిని బట్టి చెప్పడానికి వెళ్తున్నాను కొంచెం వినది కొంచెం ఆగిపోయింది అట్లా ఏదో ఒక దేవుని యొక్క సువార్త ప్రకటన చేయడానికి వెళ్తున్నాను విధంగా వచ్చి ఆటంకం అయిపోతుంది ఎట్లా ప్రభా ఎట్లా ప్రాబ్లం మళ్ళీ ఒకసారి అవకాశం వస్తాయని చెప్పుకోవాలి ప్రభా అని అనుకుంటున్నాను ఎందుకు అనంటే ఆయన ప్రేమ ఉంటే మనకు ఆ తపన ఉంటది ఎక్కడైనా శువాత ప్రకటన చేయాలి ఒకరోజు నువ్వు స్వాత ప్రకటించకపోయినా అది పాపమే ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపము కదా వాళ్ళు ఆజ్ఞ ఇచ్చిడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వాత ప్రకటన చేయమనడు మరి ఆయన ప్రేమలో ఉంది అనేకులకు శువాత ప్రకటన చేయాలని నువ్వు ఒకరోజు సువాత ప్రకటన చేయకపోయినా అది పాపం పిందుకే అట్లంటే మనం ప్రతిరోజు సువాత ప్రకటన చేయట్లే ఆయన ప్రతి ఆయన ప్రేమలా పాపం అంతా కప్పబడాలా చేయాలని అంటే ఎవరైతే తప్పిదములు చేస్తారో వాళ్ళని క్షమించి ఆయన ప్రేమ వైపు నడిపిస్తేనే సరే ఎందుకంటే వికటమైన ప్రేమ ఎక్కడ ఉండదు ప్రేమలో ఏసుప్రభు దగ్గర మాత్రమే ఆయన మాత్రమే తప్పిస్తారు ప్రతిదీ ఆయన మాత్రం సహించగలుగుతాడు ఆయన మాత్రం భరించగలుగుతాడు ఆయన మట్టుకే ప్రతిదీ చేయగలుగుతాడు ఏసుప్రభు తప్ప కానీ మన లైఫ్ లో మన రియల్ లైఫ్ లో కొంచెం ఏదైనా చేసినా సహించలేము ఎందుకంటే మనకు ఆశలట్లు ఉంటాయి శరీరం పైన ఆశలు కోరికలు ఇవి డిజైర్స్ కాబట్టి వీటన్నిటి నుంచి మనం విడుదల పొందాలంటే బాగా దేవుణ్ణి అడగాల ఆయనే సన్నదికి రావాలా పరిశుద్ధాత్మ మనలో ఉన్నంత వరకు ఏ పాపంలో కూడా మనం పడలేము పడము కూడా ఎందుకంటే ఆయన ప్రత్యక్షణం గర్దిస్తుంటాడు చూడండి ఎఫెక్షన్ సిక్స్త్ చాప్టర్ ట్వంటీ ట్వంటీ త్రీలో మనం చూసుకుంటే తండ్రి అన్న దేవుని నుండి ప్రభువైన ఏసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసములో కూడిన ప్రేమయు సహోదరులకు కలుగును గాక చూడండి తండ్రినైన దేవుని నుండియు ప్రభు అయిన నుండి కదా ఆయన మనకు పేరు పెట్టినడు కదా మరి ఏసు ప్రభు కాబట్టి ఆయన పేరు మనకు అనుగ్రహించాడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనం సమాధానం పొందిన వారము సమాధానం పొందిన వారము అందుకే విశ్వాసంలో మనం ఉండ ఒకవేళ విశ్వాసం లేకపోయి ఎప్పుడూ పడిపోతుండే యోగు విషయంలో చూసుకుంటే ఆయన విశ్వాసంలో ఉన్నాడు కాబట్టి చివరి వరకు నిలబడ్డాడు దేవుని యొక్క సన్నిధిలో అంటే ఆయన లైఫ్ లో ఆయన చేంజ్ ఆయన ఏ విధంగా అయితే చేంజ్ చేయనడో దేవుణ్ణి ఎట్లయితే ఆయన అర్థకొన్నడో ఆయన రియల్ లైఫ్ లో ఒక ఎగ్జాంపుల్ గా బైబుల్లో రాయబడ్డది అనంటే ఆయన దేవునికి ఎంత నమ్మకంగా జీవించినడు కదా ఆయన దేవునికి చాలా నమ్మకంగా జీవించారు ఎందుకంటే నేను ఒకసారి ఆ యోగో ఫిఫ్టీన్త్ చాప్టర్ ఫిఫ్టీన్త్ వచ్చినప్పుడు చదువుతున్నా నేను మార్నింగ్ అవర్స్ లో చదువుతుంటే ఒక ప్రశ్న నాకు రేజ్ అందులో ఎందుకు ఆ ప్రశ్న రేజ్ అయింది ఏమో దేవుని అడుగుదామని అనుకుంటున్నాను అయితే అక్కడ ప్రశ్న ఏంటంటే యోబు విషయంలో ఆయన విశ్వాసంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు చివరి వరకు ఉన్నాడు ఆయన ప్రేమలో ఉన్నాడు అని ఆయనకున్న ప్రతిదీ వచ్చిన ప్రతి కష్టాన్నే కానీ ఏదైనా ఆయన భరించగలిగినాడు కేవలం దేవుని యొక్క ఆత్మ ఉందని కానీ ఇక్కడ నేను ఈ వచనం చదివినప్పుడు యోబు ఫిఫ్టీన్త్ చాప్టర్ ఫిఫ్టీన్త్ వర్స్ చదివినప్పుడు ఆలోచన ఆయన తన దూతలియందు నమ్మకం ఉండదు అంటే దేవుడు తన దూతల ఎందు కూడా నమ్మకం లేదని అంటున్నాడు ఇప్పుడు ఈ కాలంలో ఇదే జరుగుతుంది దేవుడు సృష్టించిన దూతలే ఆయనకి వ్యతిరేకంగా మళ్ళీ మనం ఎంతటి వారము వాటి కంటే మనల్ని ప్రేమిస్తుంది దేవుడు ఆయన దూతల ఇంకా విలువ ఇచ్చి మనల్ని కొన్న దేవుడు మనం ఆయనకు దాసలమై ఉండాలా ఆ దేవుడు ఈ రోజు మనకు ప్రశ్న వేసిన నమ్మకంగా మనం ఉండగలుగుతామా చివరి వరకు నేను ఆ రోజు ఇదే ప్రశ్న అనిపించు ప్రభా నువ్వు దూతల మీదనే నమ్మకం లేకపోతే మరి మేమే మా మరి మా పరిస్థితి ఏంటిది ప్రభాని ఇది నేను అప్పటి నుంచి అది షాక్ ఎట్లా దీనికి నేను ఎట్లా కనుక్కోవాలి ఎట్లా అని అడగాలి దేవుని చూడండి మనం ఒక మనిషి విశ్వాసం పెట్టగలుగుతామా ఎవరి మీదనైనా మనం నమ్మకం పెట్టగలుగుతామా కొంత వరకే పెడతాం కానీ చివరి వరకు అది మరి ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి కూడా అంతే కదా అందుకే దేవుడు మనలను ప్రేమించినప్పుడు మరి ఆయన మీద మన విశ్వాసం ఉన్నప్పుడు మరి చివరి వరకు ఆయన రాకడ వరకు నువ్వు నిరక్షణ కలిగి ఉండగలుగుతావా అందుకే ఆయన అంటే విశ్వాసంలో కనుగొందు చివరి వరకు ఆయన విశ్వాసంలో ఉండాలి అనంటే ఆయన ప్రేమ ఉండ ఉండగలుగుతాం ఆయన పరిశుద్ధత్వం మనలో ఉంటేనే ఉండగలుగుతాం లేకపోతే ఉండలేము కదా అందుకే తండ్రి దేవుని నుండి ప్రభు అయిన ఏసుక్రీస్తు తన పేరు మనకు పెట్టినప్పుడు ఆయన పిలుచుకున్న పేరు ప్రభు అని మన మనకు పేరు ఇచ్చినప్పుడు ఏసుక్రీస్తు అనే ఒక పరిశుద్ధాత్మ ద్వారా సమాధానం విశ్వాసంలో మనం నడుచుకున్నప్పుడు మరి ఇతరుల పట్ల మనం ఎట్లా ప్రేమ కలిగి ఉండాలా కదా అన్యులు నశించిపోతుంటే చాలా మంది చనిపోతుంటే చేస్తుంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అయ్యో ప్రభ ఎట్లా ఎట్లా ఎందుకంటే ఆత్మ ఎక్కడ కొట్టుమిట్లా తెలియట్లేదు నేను చూసిన మత్తమ్మ కొరకు నేను అడుగుతున్న ఎట్లా ప్రభ మరి మత్తమ్మ విషయంలో నేను జస్ట్ ప్రార్థన చేసి వదిలేసిన అంతే ఎక్కువ కూడా ఆమె కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన అట్లా చేయలేదు కానీ ఒక వారం అయినాక మతం మీద నాకు దేవుడు ఒక కళ ఆ కళలో ఆమె చావకపోయినా ఆమె చంపేస్తున్నారు అట్ల పడ్డది ప్రభాని ఆమె లేచేసరికి ఆమె కళ్ళు వైట్ కలర్ లో ఉన్నాయి ఏంది ఏంది ప్రభా ఇదే అని చావకపోయినా ఆమె చంపేస్తున్నారు ఆత్మకు అసలు చావీ కదా ప్రభా అని ఇంకా ఆ థాట్లను ఉండిపోయినా నేను వదిలేసిన తర్వాత దేవుని అడుగుదాం లేదు చేద్దాంలే అని ఎందుకంటే అందరూ ఆత్మలు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోతున్నాయి కానీ చివరికి ఆ దేవుని దగ్గరికే పోవాలా ఊపిరి ఆయన దగ్గర నుంచి వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ ఊపిరి ఆయన దగ్గరికే పోవాలా ఆయన నాసిక నంతరంలో జీవవాయుడు ఊదగా జీవాత్మ కలిగిన అన్నాడు మరి ఆ జీవాత్మ కలిగినప్పుడు ఆయన నుంచి వచ్చినప్పుడు మనం కూడా ఆయన దగ్గరికే పోవాల మనం బ్రతుకున్నప్పుడే ఈ టెంపరీస్ బాడీస్ లో ఉన్నప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళాల అందుకే నేను మస్తు అడుగుతున్న దేవునికి ఆత్మ కోసం నేను ఇంకెక్కువ తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన ప్రేమలో ఉంటేనే ఇవన్నీ మనం చూడగలుగుతాము ఇవన్నీ తెలుసుకోగలుగుతాము ఒకవేళ ఆ ప్రేమ మనకు లేకపోయి ఉంటే నీ సాధులనే కానీ నీ చుట్టుపక్కల ఎవరిని కానీ ద్వే ప్రేమించు కానీ దేవుని కంటే ఎక్కువ ప్రేమించొద్దు ఆయన అంటారు కదా నీ తల్లిదండ్రుల కంటే అక్కజనుల కంటే అన్నదమ్ముల కంటే భార్య భర్తల కంటే పిల్లల కంటే ఎక్కువ ప్రేమించిన ఆయన వారే పెడతా అన్నాడు ఇంకోటి ఏంటంటే ఆయన ప్రథమ ఫలముగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాక మనం కూడా ఆయన అంతే ప్రేమించాలండి క్వశ్చన్స్ చెప్పలే అండ్ ఫోర్టీన్త్ ఫస్ట్ ఆ చూసుకుంటే ఆయన ప్రేమలో ప్రేమ చూసుకుంటే చాలా ఉన్నాయి వాక్యాలు కానీ తెలియజేయబడిన వరకు అయితే చూసుకున్నాము కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారము పరిశుద్ధులు ప్రియులైన వారికి తగ్గినట్లు మీరు జాలి కలిగిన మనసు దయాలుత్వము వినయమును స్వాతికము దీర్ఘశాతము ధరించుకుని అంటుండ్రు ఇవన్నీ మనలో ఉండాల ఎందుకంటే ఈ చివర్ డిసెస్ల చెప్తున్నాను కదా ఎవరికి లేవు ఇవన్నీ క్వాలిటీస్ జాలిగుణము ఆ మళ్ళీ దయాలుత్వము వినయము స్వాతికము ఈ దీర్ఘశాతం ఇవి అన్ని ధరించుకోమంటున్నాడు ఎందుకంటే ఇక్కడ అదే చెప్తున్నా కదా మనము ఏర్పరచబడిన వారము పరిశుద్ధులను ప్రియమైన వారికి తగ్గినట్లు వారు అని ఇక్కడ ఇంత క్లియర్ గా అంటే దేవుని యొక్క చేత మనం ఏర్పరచబడి గాడ్ హీ హస్ చూజ్ అస్ కదా దేవుడు మనల్ని చూజ్ చేసుకున్నాడు మనం వ్యూహాన్సుతలో చూస్తాం కదా ఆయన మనల్ని ఎంతగా ప్రేమించే అంతగా ప్రేమించింది కాబట్టి ఆయన మనల్ని చూజ్ చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు ఏసు ప్రభు దగ్గర ఆయన పరిశుద్ధుడు కదా మరి పరిశుద్ధ దేవుని దగ్గర ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయా లేవా ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ క్వాలిటీస్ మీరు కూడా అని అంటున్నాడు అందుకే మనకు చివరి డేసెస్ సహనం కావాలా ఓపిక కావాలా దీర్ఘశాంతము కావాలా ముఖ్యంగా దీర్ఘశాంతం కావాలా ఎందుకంటే సహనము ఓపిక దీర్ఘశాంతం ఉంటేనే మనం చేయించగలుగుతాం ఇవన్నీ ధరించుకుంటేనే కదా ఎందుకంటే ఆ చివరి డిజెస్ల స్వార్థంగా తయారైపోతున్నారు ఎవరి లైఫ్స్ వాళ్ళు చూజ్ చేసుకుంటున్నారు ఒకరి ఒకరు పడకుండా లైఫ్ చూస్తున్నా క్రైస్తవుల దాంట్లో అట్లనే ఉంది అన్యుల దాంట్లో కూడా అట్లనే ఉంది మొత్తానికి చూసుకుంటే అట్లనే ఉంది నాకు అందుకే దేవుడు ఇరిమి అని జ్ఞాపకం ఉంటాడు హిరిమిని జ్ఞాపకం తీసుకున్న ప్రతిసారి నాకు అనిపిస్తుంది ఈయన ఇందుకే నేను ఇంతగానే మేర్చినడే మానికి ఎందుకంటే అది ఆయన టైంలో ఉన్న సంఘ ఆయన టైంలో ఉన్నప్పుడు జరిగిన విషయం అయితే నేను అనుకోను ఇది మన కాలానికి జరిగిన విషయంలోనే కాబట్టి ఇరిమియా అంతగానే మేర్చినాడని అనిపిస్తుంది నాకు ఎందుకనంటే ఇరిమియా ఇవన్నీ దర్శనాలు దేవుడు మాట్లాడడము ఆ ఇరిమియా చదువుతుంటే ప్రతి ప్రవంచాలి చూసుకుంటే అంత గొప్ప కొరకు దేవుని యొక్క బిడల కొరకే రాయబడి ఉంది గొప్ప చిన్న గుంపు దేవుడు ఏర్పరచుకోవడము అందులో అక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది ఇర్మి అలా అసలు ఆయన చెప్పిన ప్రతి పాయింట్సే ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా చదువుకుంటే అర్థమవుతుంది ఆ టైంలో ఇర్మియా అర్థం కాకపోవచ్చేము కానీ ఇదంతా మన్న కాలంలో అది ఇప్పుడే జరుగునని ఉంది వాక్యం ఈరోజే నేను చదివినది యోహన్ స్పర్గ ఆ ఆయన సమయం వచ్చి ఉన్నది అది ఇప్పుడే జరిగి ఉన్నది అంటే ఇప్పుడు మన టైంలోనే జరుగుతుంది ఆల్రెడీ ఇర్మియా అందుకే ఏడ్చాడు కన్నిటిని అందుకే మార్చాడు ఎందుకంటే ఎక్కడ లేని శిక్ష ఎవరికి రాలేని శిక్ష మన కాలంలో మన టైంలో వస్తుంది కాబట్టి ఎందుకంటే ఆయన అంతగా ప్రేమించింది కాబట్టి ఆ శిక్షకి వాళ్ళ చోటు కాబట్టి ఆ శిక్షలో వాళ్ళు భరించి ఉంటేనేమో దేవుని యొక్క సంధ్యలు చేర్చగలుగుతారు లేదు అనంటే ఇంకా ఎక్కడికి ఫోర్ ఫోర్ గ్రూప్స్ డేవై దేవుడు డివైడ్ చేసేస్తుంది కదా అందులో మనం ఏ గుంపులో ఉన్నామో గుర్తు తెలుసుకోవాలని అనుకుంటారు ఐజేయాలో సో ఇక్కడ కూడా అంతే దేవుని ప్రేమించిన వారు ఆయన పరిశుద్ధత్వం ఉన్నవారు ప్రియులైన వారు ఎవరైతే ఉన్నారో అందరి మాట్లాడబడుతుంది కదా కాబట్టి ఆయన పరిశుద్ధత్మ మనం పొందుకున్న వారం అయితే మనం ఏర్పరచబడిన వారం కాబట్టి మనలో ఈ క్వాలిటీస్ ఉండాలని చెప్తున్నాడు జాలీ మనసు ఉండాలి మెయిన్ గా కదా జాలీ మనసు ఉంటేనే ఒకరి మీద దయ కలుగుతావు వారికి నువ్వు చేయగలుగుతావు సాయం చేయగలుగుతాం ఈ క్వాలిటీస్ నీలో ఉంటేనే ఇవన్నీ నువ్వు చేయగలుగుతావు ఈ క్వాలిటీస్ లేకపోతే ఇంకా దేవుని నువ్వు నమ్మినాక కూడా ఏం లాభం లేదు అక్కడ అందుకే ఆయన మరణం పొందిందంట మనం గలేషన్స్ ఫోర్త్ చాప్టర్ టెన్త్ వర్షన్ కదా ఆయన పడిన శిల్వ మరణం అంతా వ్యర్థమైపోతుంది ఇందుకొరకే అందుకే ఆయన మీరు పరిస్థితులు ప్రియులు ప్రియులైన వారికి అని అంటుండ్రు అంటే దేవుని యొక్క బిడలకు ఏర్పరచినబడిన వారికి ఎవరైతే ప్రియులై ఆయనకు ఎంత మంచిగా మనలకు పేరు పెట్టిందంటే అంత మంచి పేరు పెట్టిన దేవుడు కాబట్టి జాలిగుణము దాలుత్వము వినయము స్వాతికము దీర్ఘశాంతము ఇవన్నీ మనకు కావాలి ఈ క్వాలిటీస్ అందుకే గలిషన్స్ ఫైవ్ ట్వంటీ టూ ఫస్ట్ ఆయన ప్రేమ కోసమే మాట్లాడతాడు దేవుడు ఫస్ట్ లవ్ తర్వాత జాయ్ తర్వాత పీస్ తర్వాత పేషన్స్ కైడ్నెస్ గుడ్నెస్ ఫెత్ఫుల్నెస్ ఇవన్నిటి కోసం దేవుడు మాట్లాడతాడు కాబట్టి మనము మెయిన్ గా మనిషికి కావాల్సింది ప్రేమని ప్రేమ ఉంటేనే ప్రతిదీ సహించగలుగుతాం ప్రేమ లేకపోతే ఏది సహించలేము స్వార్థమైన ప్రేమ ఉంటే అస్సలే పనికి రాదది కాబట్టి అవసరంకి ప్రేమ కంటే నిజమైన దేవుని యొక్క ప్రేమ మనం గెలుచుకోవాలా ఇతరులకు గెలుచుకున్న ప్రేమ ఇవ్వాల ఎందుకంటే ఆయన శిల్వ మీద పొందినప్పుడే ఆయన ప్రేమ ఈ తొమ్మిది ఆత్మఫలలు మన చేతికి ఇచ్చేసి ఆయన మంచితనము ఈ లోకంలో వదిలేసి వెళ్ళిపోయినప్పుడు పట్టుకుంటారో ఆ మంచితనని వాళ్ళు ఈ లోకంలో ఎప్పుడు ఒక చిన్న గుంపులాగానే ఉండిపోతారు వాళ్ళు ఎందుకంటే దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నారు కాబట్టి వాళ్ళ ద్వారానే ఆయన ఇచ్చిన ప్రతి చి ఆయన ఇచ్చిన ప్రతి ప్లాన్స్ నెరవేర్చబడతాయి వాళ్ళ ద్వారా అందుకే ఆ టైంలో దేవుడు అట్లా సారీ ఆ టైంలో ధాన్యాలనే కానీ ఎరిమి అనే కానీ ఐజే అనే ఎందుకు చూజ్ చేసుకుని ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు ఎట్లా చూజ్ చేసుకున్నాడు అట్లనే మన టైంకి వచ్చినప్పుడు కూడా ఇవన్నీ క్వాలిటీస్ మనలో ఉంటే ఆయన కూడా ఏర్పరచుకొని ఆయనే పని ఏదైతే ఉందో మన ద్వారా చేయించుకుంటాడు తండ్రి తన కొడుకుని ద్వారా ఎట్లయితే పని చేయించుకున్నాడో ఈ లోకం అంతటా ప్రభు ఎట్లయితే విజయం పొంది ఆ విజయం మన చేతికి చెల్లిపోయినాడో అదే రీతిగా మనల్ని కూడా ఆయన ప్రథామ ఫలముగా కాబట్టి ఆ విజయం మనకి కాబట్టి మన ద్వారా ఈ లోకాన్ని మొత్తము ఆయన వైపు నడిపించుకుంటాడు దేవుడు అప్పుడు వాళ్ళు ఆత్మీయమైన ఇజ్రాయల్స్ మార్చబడతారు అంతవరకు వాళ్ళు మార్చబడడం లేదు తన సహాయం చేస ఒకని సహించును ఒక నేను ఒకడు క్షమించుడి ప్రభువు మిమ్మల్ని క్షమించిన రాగునా మీరుని క్షమించుడి ప్రేమ ఏం చేస్తుంది క్షమిస్తుంది మరి ఏజ్ ప్రభు మనల్ని లేదా ఫస్ట్ పాయింట్ అదే ఆయన ప్రేమించింది కాబట్టి మనల్ని ఎంత తప్పు చేసినా తనిగినా గుణినా తిట్టినా ఏ చేసినా ఆయన క్షమిస్తూనే ఉన్నాడు స్టిల్ నవ్ నీ లైఫ్ ఉన్నంత వరకు ఆయన క్షమిస్తూనే ఉన్నాడు కానీ ఒక టైం వచ్చినప్పుడు ఆయన వదిలేశాడు కదా ఇది కూడా అంతే ఆయన క్షమించమన్నాడు క్షమించాలా ని మనం క్షమించకుండా వాళ్ళ నుంచే మన క్షమాపణ అడుకొని వాళ్ళ నుంచి అని జయించుకుంటే అది కరెక్ట్వే కాదు కదా ఇద్దరి వైపు ఉండాల తప్పు చేసిన వారు తప్పు చేయని వారు ఇద్దరు వైపు ఎందుకంటే తీర్పు తీర్చేవాడు ఏసుకుడు మనం ఇవ్వరం తీర్పు తీర్చేవారు కదా మనం తీర్పు తీర్చాల్సింది ఉంది అది అంతకాలమైన వాటితో పోరాడాలి వా అక్కడ మనం విజయం పొందాలి అంతే దృష్టి దగ్గరనే కాబట్టి ఇక్కడ అందుకే అంటున్నారు ఎవడైనా తన సహోదరి సహయం చేసిన ఒక నేను సహించు ఒకరిని ఒకడు క్షమించాలా వాళ్ళని సహించాలా వాళ్ళని క్షమించాలా అంటే మనసు ఒప్పుకుంటుందా కానీ దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే తక్కువ మనం ఒప్పుకుంటుంది కదా అలాంటి తప్పుడు మనం కూడా చేయొచ్చు వాళ్ళు కూడా చేయొచ్చు కానీ సందర్భం వేరే రావచ్చు కాబట్టి అందుకే మనల్ని క్షమిస్తేనే ఆయన మనల్ని క్షమిస్తాం మనం ఆల్రెడీ ఎక్కడ మ్యాథ్యూ సిక్స్త్ చాప్టర్ లో చూస్తాం కదా మీరు మనల్ని క్షమించి ఉన్న ప్రకారము నేను నేను క్షమిస్తానండి కదా మ్యాథమెటిక్స్ తో చాప్టర్ మనం చూస్తాం పట్ల ఒక మంది ఉన్న మాట్లాడాలి ఈ ప్రార్థనలో కాబట్టి మనం కూడా క్షమించే గుణం ఉండాలా కదా క్షమిస్తున్నాం కదా క్షమిస్తున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు తప్పులు చేసుకుంటూ కూర్చుంటే దేవుని కాపా చెప్పాలా మిగిలింద ఆయన చూసుకుంటున్నాం కదా అందుకే వీటన్నిటి పరిపూర్ణ అనుబంధమైన ప్రేమ ధరించుకునుడి వీటన్నిటి పరిపూర్ణమైన అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి అని అంటే అన్నిటికంటే విలువైనది ప్రేమ అని ఇక్కడ క్లియర్ గా చెప్పబడుతుంది అన్ని బంధముల కంటే ఏ బంధం అన్న ఉండొచ్చు కానీ వాటన్నిటికంటే పరిపూర్ణమైన అనుబంధం ప్రేమని అని చెప్తున్నాడు దేవుడు కాబట్టి మనం ప్రేమని గెలుచుకోవాలా అది ఎక్కడ గెలుచుకోగలుగుతావు నువ్వు దేవుని సరిగ్గా రావాలా అంటే ఆయన దగ్గరే ప్రేమ ఉంది ఇంట్లో మించిన ప్రేమ ఆయన దగ్గర మించిన ప్రేమ ఇంకా ఈ లోకంలో ఎవరి దగ్గర లేదని మనకు బాగా తెలుసు కాబట్టి ఇదే ప్రేమ నువ్వు ఇతరులకు చూపించాలా కదా లోకంలా అన్నిలో చాలా బాధ వేదన దుఃఖము కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకుంటారు అది వాళ్ళు మనకు చెప్తున్నారంటే మనం గ్రహించాలా అరే వీళ్ళు నాకే చెప్తున్నారు ఎందుకు వేరే వాళ్ళకి చెప్పొచ్చు కదా అని ఎందుకు వాళ్ళు మనకే చెప్తారంటే వాళ్ళ కళ్ళకు దేవుని యొక్క ప్రేమ కనిపిస్తుంటది వాళ్ళకి కాబట్టి వాళ్ళు మనకు చెప్తుంటారు ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటది కాబట్టి వాళ్ళకి వెలుగు కనిపిస్తుంటది మన ముఖంలో నేను ఇది గ్రహించిన నా స్నేహితురాలు ఇక్కడే ఉంటది ఆమెకు నేను దేవుని యొక్క శువార్త ప్రకటన చేస్తుంటాం అంటది నేను ఎక్కడ వినలే నేను నీ దగ్గర వింటున్నా నాకు నువ్వు కోసం నీకు నాకు పేరు చెప్పాలనిపించదని అంటది నేను ఎందుకు ప్రభా ఎందుకు ప్రభావ అనుకున్నా కానీ తర్వాత నాకు అర్థమైంది అనుబంధం ఫ్యామిలీస్ అని కాదు ఫ్రెండ్స్ వాళ్ళకు కావచ్చు స్నేహి మన చుట్టుపక్కల ఉన్న ఎరుగు వారి నుంచి కూడా రావచ్చు ఎలాంటి బంధమైన కానీ ఆ బంధంలో ప్రేమ అనేది ఉండాలా అది ధరించుకోమంటున్నాడు కాబట్టి ఆమె ప్రతి ఎందుకంటే తనకి భర్త లేడు నేను వెళ్ళిన ప్రతిసారి ఆమె నాతో ఎంతో మంది వస్తారు కానీ ఆమె అంటది ని మందిలో నేను నీ ఒక్క దగ్గరనే నేను ఫ్రీగా మాట్లాడగలుగుతాను అని అంటది నాకు ఎందుకో నేను చూస్తే నాకు చెప్పాలనిపిస్తే ఇంకా ఎవరిని చూస్తే నాకు చెప్పబుద్ధి కాదని సో ఆమె చెప్పిన ప్రతిసారి నాకు అది అనిపిస్తే ఎందుకు ప్రభావిన ఆకే దేవుని యొక్క సువాతే చెప్తా ఉంటా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకనంటే ఇదే పరిపూర్ణమైన అనుబంధమైన ప్రేమ ధరించుకోమంటున్నది దేవుడు మరి ఇది మనలో ఉంటేనే అంటే దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటేనే ఆ యొక్క సువాత వాళ్ళకి అందుకే వాళ్ళు ఓపెన్ మనతో చెప్పుకుంటారు చెప్పలేనివి కూడా దాచుకొని ఎంత రహస్యం ఉండని అది కూడా మనకు చెప్పేస్తారు వాళ్ళు నా లైఫ్ లో జరిగింది అనుభవం ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అసలు నేను సీక్రెట్స్ దాపెట్టుకొని దగ్గరే చెప్పగలుగుతున్నా నేను అనంటది అయితే నాకు అదే అనిపించింది అంటే ఆమె హృదయంలో ఏముందో దేవుడు ముందే బయలుపరుస్తున్నారు కాబట్టి ఆమెకు సమాధానం నేను చెప్పగలుగుతున్నాను ఒకవేళ ఆమె హృదయంలో ఏముందో ఆమె ఆత్మలో ఆమె ఏం మనసులో ఏముందో ఇవన్నీ నాకు తెలియదు కానీ నేను అక్కడ ఆమె దగ్గరికి వెళ్ళిన మాట్లాడిన ప్రతిసారి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే దేవుని యొక్క సువార్త ఆమెకు కాబట్టి ఆ సువార్తల ఆమెకు ఉన్న ప్రతి పాయింట్స్ ఆమె హృదయానికి తగులుతున్నాయి అందుకే ఆమె ఓపెన్ ఫ్రీగా ఆమెకున్న ప్రతి సీక్రెట్స్ చెప్పతుంది because of god's love only kada devun yok ka prema vallane danikanta minchina prema entheledu ameku suvatha nen cheppina prathi sari enta happy ga feel outundanta enta happy ga feel outundi antadi anta devuni koraku vinalanipistadi kani vala mummy vala daddy vilavar accept cheyaru nenu dem suvatha prakaram chese vala mummy vachi vallu nammina vaati kosam cheptuntadi kabatte am avanni pattichukodu kevalam no devu cheppina vakyam ne vintanu prayer kuda chestanu antadu పాపక్ష ముఖం ఉపయోగించాలి ఇవన్నీ చేపిస్తున్నానంటే అది నాలో ఉన్న గ్రేట్నెస్ అసలు ఏం లేదు నేను దేనికి పనికి రానిదాన్ని చెప్తున్నాను కదా దేనికి యూటిలైజ్ కానీ నేను దేనికి కూడా కేవలం దేవుని యొక్క ప్రేమ మాత్రమే ఆమెకు చెప్పాలి అని అనుకున్నాను చెప్పినాను ఎందుకంటే అది ఆయన ఇచ్చిన కమాండ్ ఒక ఆత్మ దేవుని యొక్క సన్నిధికి రావాలా ఇది పరిపూర్ణమైన అనుబంధం రావాలి అనంటే నువ్వు ప్రేమ చూపిస్తేనే కదా వాళ్ళు వస్తారు దేవుని యొక్క ప్రేమ కాబట్టి ఇది ప్రేమ మనం ధరించుకుంటేనే రేపటి దినంలో వాళ్ళ హృదయంలో ఏసు ప్రభుని పెట్టగలుగుతాం మనం పనులు ఒక రాజ్యం ఎక్కడో లేదు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉన్నారో అక్కడే ఆయన ఉంటా అంటారు కదా కాబట్టి పనులుక రాజ్యం మన మధ్యనే ఉంది కాబట్టి ఇది వాళ్ళకు చెప్తే వాళ్ళప్పుడు ఏసు ప్రభుని నమ్మ నమ్మగలుగుతారు ప్రేమని కాబట్టి ఈ ప్రేమ ద్వారా ఆ దేవుని యొక్క ప్రేమ ద్వారా మేము విజయం పొందగలిగింది కొన్ని సందర్భంలన్నా అందుకే అంటుంది కదా దేవుడు పరిపూర్ణమైన అనుబంధమైన ప్రేమను ధరించుకోమంటుడు నెక్స్ట్ ఏంటంటే క్రీసు అనుగ్రహించిన సమాధానము మీరు హృదయంలో ఏలుచున్నాడు నీయుడి అని అంటున్నాడు ఎందుకొరకే మీ శరీరముగా ఇల్వబడితిరి మరియు కృతజ్ఞలై ఉండు అని అంటే క్రీసు అనుగ్రహించిన సమాధానము మీ హృదయంలో ఏలు నీయుడి మరి దేవుడి ఇచ్చిన సమాధానం అంట మన హృదయంలో ఏలనివాళ్ళనమాట ఒకవేళ చూడండి మనం ఒంటరిగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకున్నా మూసుకోకపోయినా ఏది చేసినా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు స్వరం వినబడతా ఉంటది కదా ఆ స్వరం విన్నప్పుడు నీ ఆలోచనలు ఎటువైపు పోతాయో నీ ఆత్మ ఏం చెప్తుందో అప్పుడు ఆ టైంలో ఆ యొక్క టైంలో నీకు తెలుస్తుంది ఎట్లా ఏలుతున్నాడు దేవుడు మన హృదయంలా ఎట్లా ఉంటున్నాడు మనకు అప్పుడు తెలియజేయబడుతుంది నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు జస్ట్ దేవుని యొక్క వాక్యనే నువ్వు ఫోకస్ చేసుకొని దాన్ని నువ్వు ధ్యానిస్తుండో ఆయన వాటికి ప్రతి వర్డ్ కి ఈచ్ ఆఫ్ ది వర్డ్ కి ఆయన మనకు సమాధానం ఇస్తాడు నిజంగా ఈచ్ ఆఫ్ ది వర్డ్ ఆయన సమాధానం ఇస్తాడు ఎందుకంటే ఆయన మన హృదయంలో ఉంటాడు కాబట్టి మన ఆత్మలు ఆయన ఉండి నడిపిస్తుంటాడు ప్రతిదీ నువ్వు మంచి మార్గంకి వెళ్తున్నావా నువ్వే మార్గానికి వెళ్తున్నావా నువ్వు దేవుడు బిడవై ఉండి తప్పు మార్గంలోకి ఆయన హెచ్చరిస్తుంటాడు మరి సమాధానం ఎట్లా రావాలా ఆయన ప్రతి క్షణము మనను గైడ్ చేస్తూ ఉంటాడు ప్రతి క్షణం దేవుని బిడ్డలు తప్పు మార్గంలోకి పోతే ఆయన చూసుకుంటూ ఊరుకు ఉండగలుగుతాడాశ్రభు మన తండ్రి పిల్లలు తప్పు పని చేస్తుంటే మనం చూడగలుగుతావా అదే రీతిగా మనం ఏమన్నా తప్పిదములు చేస్తే ఆయన చూడగలుగుతాడా అందుకే ఆయనే మన రుద్రంలో ఉండి ప్రతిది ఈచ్ ఒక స్టెప్ గైడెన్స్ అనేది మనకి ఇస్తాడు దేవుడు ఎప్పుడైతే ఆయన గైడెన్స్ ఇస్తాడో సరైన మార్గంలో మనం ఒకవేళ ఆయన గైడెన్స్ గిట్ట మనం తప్పిపోయినామే అనుకో గతం పాపం నుంచి చోటించిన అవుతుంది కాబట్టి అందుకే ప్రతిదీ ఆయనకు అవకాశం ఇవ్వాలా దేవునికి మనం దేవుని దగ్గర నేర్చుకోవాల్సింది అదే ప్రతి అవకాశం ఆయనకి ఇవ్వాలా మన సొంత తలంపులతోటి మనం అడుగు వెళ్ళిపోతే దృష్టికి అవకాశం వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఏదైతే ఉందో దేవుడు మనతోటి ఏదైతే సమాధానంగా మంచిగా మనతో అనుకుంటున్నారో ఆయనకి మనం చోటిస్తేనే కానీ ఆ సమాధానం వరకు మనం వెళ్ళలేం కాబట్టి ఆయనకు మనం చోటిస్తే అప్పుడు మనకు సమాధానం దక్కుతుంది ఆ నిజమే కదా తండ్రి ఈ విధంగా చెప్తే మనం ఇట్లా అని అనిపిస్తాడు అందుకే మనం ప్రార్థన చేసుకొని మూవ్ అవుతాం సేవకపోవాలని ప్రార్థన చేసుకొని ప్రతి దగ్గరికి వెళ్తాం అట్లా ఎందుకు మనం ప్రేర్ చేసుకొని వెళ్ళగలుగుతున్నాం అంటే మనము దేవునికి అడుగుతున్నాం దేవ ఈ మార్గానికి వెళ్తున్నాం ఇది కరెక్టా కాదా మా గైడెన్స్ సో మనం దేవుని అడుగుతున్నాం కాబట్టి ఆయన సరైనవే చూపిస్తాడు ఒకవేళ అడగకుండా అడిగే ఇష్టం వచ్చినట్టు నువ్వు అక్కడ శత్రువుల్ని అడ్డగిస్తా ఉంటారు కాబట్టి అందుకే ఆయనకి మనము చోటు ఇచ్చినప్పుడు ఆయన మనల్ని సరైన మార్గంలోకి నడిపిస్తాడు ఇక్కడ ఎందుకరకే మీరు యొక్క శరీరముగా పిలువబడి తిరిగి మరియు కృతజ్ఞతలై ఉండుడి అన్నట్టు కాబట్టి మనము ఆయనకి ఒక శరీర అంటే శరీరం అంటే కాదు నేనైతే అర్థం చేసుకుంది ఎట్లా అంటే శరీరం ప్రతిదీ ఆయనకి పిలువబడిన వారం మనమే కాబట్టి మన శరీర క్రియలో ఒక వైలాగ బ్యాడ్ క్వాలిటీస్ కానీ ఎవ్రీథింగ్ ఏమన్నా రిమూవ్ చేసేసుకొని ఆయన ఏవైతే మంచితనము మనకి ఇచ్చిందో అవి మన శరీరానికి ధరించుకొని అవి మన ప్రాణానికి ధరించుకుంటేనే కానీ ఆయనకి కృతజ్ఞతాస్థుతులుగా చెల్లించకుండా ఉండలేము కాబట్టి మన ప్రాణము మన శరీరము మన ఆత్మ ఆయన చేతకు అప్పగించాలా ఆయన ఎప్పుడైతే అప్పగిస్తామో అప్పుడు మనం ఎట్లుంటామంటే థ్యాంక్స్ గివింగ్ ఇచ్చే వారి ఉంటాము కదా అట్లా దేవుడు మనల్ని ఎంత కనమో ప్రేమించారు కాబట్టి ఆ ప్రేమని మీరు పోగొట్టుకోకండి అంటుడు ఆ ప్రేమ చాలా విలువైనది కదా ఎందుకంటే ఆయన శిల్వ పొందినప్పుడు ఈ యొక్క దర్శనం చూసినప్పుడు మీకు అర్థం ఇస్తుంది ఆ ఎంత బాధకరంగా ఆయనంత వికారంగా ఆ చేతులు ఆ కాలు ఆయన ఫేస్ ఇవన్నీ ఆ దర్శనంలో చూస్తే అసలు ఏడవలేకుండా ఏ మనిషి ఉండలేదు అందరూ ఏ ఆయన ఆ దర్శనం చూస్తే ఆయన అంతగా ప్రేమించుడు కాబట్టి ఆయన అంతగా ప్రేమించినప్పుడు మనం కూడా ఇతలను ప్రేమించాల మనస్వార్థం కోసం కాదు ఆ ఆత్మ దేవుని వైపు నడిపించడానికే మనం ప్రేమించాలి కదా యోహన్ థర్డ్ చాప్టర్ థర్టీ ఫోర్ చూసుకోండి మీరు ఒకరినొకరే ప్రేమింపవలను మీకు కృత ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను అంటు దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చిడు కృత ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్లే దేవుడు మనల్ని ఎట్లయితే ప్రేమించడో మనం కూడా ఇతలను ఆ విధంగానే ప్రేమించాలి అని చెప్తున్నాడు మళ్ళీ మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమింపగల ఎడల దీనిని బట్టి మీరు నా శుచులు అందరూ తెలుసుకుందరు చూడండి ఎప్పుడైతే ఒకరి పట్ల ఒకటి మనం ప్రేమ చూపిస్తామో అప్పుడే అర్థమవుతాయి దేవుని యొక్క సుశీలమామ కాదా అని ఆ టైంలో యోహాను దేవుని యొక్క ప్రేమ చూపించింది కాబట్టి ఈ రోజు యోహాని మనం చదవగలుగుతున్నాం ఎందుకంటే ఆయన దేవునికి చాలా దూరంగా నిలబడుతుండే ప్రతి విషయంలో కానీ చివరికి ఆయన ఏసు ప్రభు వరకు ఆ సిల్వా మరణం దగ్గరే ఉన్నాడు అంటే ఎంత కనుక దేవుని ఆయన ప్రేమించినడు దేవుడు ఆయన రుదని ఆయనది ప్రతిదీ దేవునికి తెలుసు కదా చూసింది కాబట్టి యోహాను ద్వారా ఎన్నో రెవల్యూషన్స్ రాపించు దేవుడు కదా ఎందుకంటే ఆయన క్రీస్తు ప్రేమను పొందుకున్నాడు ఆయన కూడా అంతగా సేవ చేసిడు యోహాను కాబట్టి ఇక్కడ కూడా అదే తెలియజేయబడుతుంది మీరు ఒకని ఏడల ఒకరు ప్రేమింప గల వారి దానిని బట్టి మీరు నా శిష్యులు అందురు మనం దేవుని యొక్క దాసులం ఉంటే దేవుని యొక్క బిడలం అయి కాబట్టి మనం ఇవన్నీ పొందుకోవాలా తొమ్మిది ఆత్మ ఆయన ఎప్పుడూ ఇచ్చేసిండు ఈ ఆత్మ ఫలలు మన దగ్గరనే ఉన్నాయి మన స్పిరిట్ లోనే ఉన్నాయి కానీ వాటిని మనం బయటికి తీయలేకపోతలేము వాటిని ఎక్కువ ఏమంటారు వాటి మీద ఫోకస్ చేయలేకపోతున్నారు ఎందుకంటే లోక పనులు ఎక్కువైపోతున్నాయి లోకంలోనే ఉండబో ఉంటున్నారు తిరుగుతున్నారు అనేది కాబట్టి అవి గ్రహించలేకపోతున్నారు ఇవన్నీ చూడండి ఫ్రూట్ ఆఫ్ ది జాయింట్ స్పిరిట్ ఇవన్నీ మన ఆత్మలోనే ఉంటాయి ఇవన్నీ మన దగ్గరే ఉంటాయి మనం వాటిని పట్టుకుంటేనే కానీ వారి బయటికి రాలేవు ను దాన్ని పట్టుకొని బయటకు తీసుకురావాలంటే నువ్వు వాటికి ఛాన్స్ ఇవ్వాలి కదా ఛాన్స్ ను నువ్వు అది తెచ్చుకోగలుగుతు ఛాన్స్ ఇవ్వండి అవి వస్తాయి రాలేదు కదా ఇవన్నీ ఒక క్రియేట్ లవ్ కూడా ఒక ప్రే లవ్ కూడా దేవుడు క్రియేట్ చేసిందే ప్రేమ ఇవన్నీ క్వాలిటీస్ మన బాడీలో పెట్టినంటే దేవుడు ఎందుకు ఇవన్నీ పెట్టినదంటే ఇవన్నీ మనం మీ తండ్రికు చూపించాలా ఆయన ప్రేమని వివరించాలి అనంటే ఉత్తరం వివరించడానికి రాదు ఆయన ప్రేమని నువ్వు అది ఎక్స్పీరియన్స్ పొందితేనే కానీ వివరించలేకపోతాం కదా అందుకే అని అంటుంది ఎప్పుడైతే ఇవన్నీ మనం ప్రేమించడము ఆ దేవుని యొక్క ప్రేమని మనం పాలు పొందుతామో దేవుని యొక్క ప్రేమలో ఉంటాము ఎప్పుడైతే ఆయన హద్దుకొని కనెక్ట్ అవుతూ ఉంటామో ఎప్పుడైతే మనం లాగిన్స్ అయ్యి ఉంటామో అప్పుడే ఇవన్నీ మనం చేయగలుగుతామో లేకపోతే ఏవి చేయలేము ఎందుకంటే ఆయన బిడ్డలలాగా మనము లోకానికి దాసులం కాదు మనం దేవుని బిడ్డలకు దాసులం అంటే దేవుని పని చేసే వారిక అంటే దేవునికి మనం దాసులలాగా ఉండాలా అంతేగాని ఈ లోకంలో వచ్చిన ప్రతిదానికి దాసులం ఎందుకంటే ఈ లోకం ఎట్లా ఉందంటే ప్రేమ చూపిస్తున్నది ఎక్కడ పైసల పట్ల డ్రెస్సెస్ పైన ఆ లోకంలో ఔసతుల పైన వాటిపైన ఇవన్నీ అంటే డబ్బుకి విలువ ఇస్తున్నారు డబ్బుకి దాసులు డబ్బు ఉంటేనే సమస్తం చేయగలుగుతాం కదా అని అనుకుంటారు కానీ అదే డబ్బు విషయంలో కానీ కాదే కాదు అనే ప్రేమించమంటున్నారు దేన్ని ఒక ఆత్మ రక్షణకి రావడానికే అంతేకాని మనం దాసులం దేనికి దేవుని యొక్క చువాత ప్రకటించడానికి ఆయన ఆయన మనం క్రియేట్ చేసిన దేవుడికి ఆయన డిజైన్స్ ఆయన ప్లాన్స్ ఏవైతే మన ఉన్నాయో అవన్నీ ఆయన చేయించుకోవడానికి మనం ఆయనకి దాచలము అంతేకాని నేను చాలాసార్లు గ్రహించినాయి నేనెందుకు వీటికి అసలు దీనికి నేను ఎందుకు మానిస కావాలని అసలు వీటికి నేను ఎందుకు పోవాలని నాకు వేటి మీద ఆశ లేదు అయితే అదే అనుకుంటాను నాకు వీటి మీద ఆశ లేదు నాకు వీటే ఏ కేవలం మీ యొక్క వాక్యంలో నేను నాకు చాలు ఎందుకంటే ఈ లోకంలో అన్ని చూసినాము అన్ని చేసినాము ఇవన్నీ మనకి ఎట్లా అంటే తృణీకరించుకోవాల అసహించుకోవాలి మనకు అవసరమే లేదు కేవలం నీకు అవసరం ఒకటే ఒక ఆత్మని ఆయన వైపు నడిపించడానికి నీకు కావాల్సింది ప్రేమ దానికి నువ్వు దాసులుగా ఉండాల ఎందుకంటే దేవుడు ఒక పని మనకు అప్పచెప్పినప్పుడు ఆ పని మనం సంపూర్తిగా నెరవేర్చాలి నాకు ఒక కళ్ళబడింది ఆ కళలో నాకు అన్న ఒక పని చెప్పింది ఆ పని ఏంటిదంటే నువ్వు వెళ్తున్న మార్గంలో ఏదైతే మొట్టమొదటిగా కలుపుకుని రావాలి అని అట్లా కామెంట్ చేసేసరికి నేను వెళ్ళిన ఆ ప్రశాంతత ప్లేస్ ఎట్లుందంటే ఆ ఒక నదిలాగా ఉంది గ్రీనరీగా ఉంది అలా వినబడుతుందా వినబడుతుంది ఓకే అన్న అయితే అక్కడ పని ఏమని చెప్పబడ్డది అంటే ఏదైతే ఫస్ట్ గా కనబడుతుందో గ్రీనరీగా నాకు అది ఇప్రోటీస్ నదిలాగా కనిపించింది సో అక్కడ వెళ్ళిన ప్లేస్ లో ఫస్ట్ పని ఏంటంటే నాకు కంటికి ఏదైతే ఫస్ట్ కనిపించారో దాన్ని తీసుకొని తామన్నారు సో దాన్ని నేను తీసుకొద్దాం అనుకునేసరికి అది చూడ్డానికి పోటేలు ఉంది ఆ ఒక గొర్రె చూడ్డానికి ఉంటది అదే పొజిషన్ ఉంది కానీ అది చాలా పెద్దగా ఉంది చూడ్డానికి ఇది ఎందుకో పోటెలు వచ్చింది ఫస్ట్ నాకు ఇదే కనిపించింది ఇది చూడ్డానికి ఎంత వెయిట్ గా ఉంది నేను ఎట్లా మూసు ఆ టైంలో ఏమైందంటే ఆ పొటెల్ని నేను ఎట్లైనా తీసుకొని నాకు దేవుడు శక్తి ఇచ్చింది కదా నేను తీసుకెళ్తాను అనేసి దాన్ని నేను పట్టుకోవడానికి వెళ్తున్నాను సడన్ ఒక కొమ్ము మొలిచింది దానికి అదేంటి కొమ్ము మొలిచిందని చెప్పేసి ఆ కొమ్మం పట్టుకునేసరికి కొమ్ము అనేది విరిగిపోయింది నేను అది తీసుకొని వచ్చేసరికి ఆ నన్ను నన్ను చెప్పిన పని సంపూర్తి చేసుకొచ్చినందుకు ఆ నన్ను అందరూ అయితే నేను చెప్తున్నాను అక్కడ ఒక సిస్టర్ నాకు ఎదురైంది ఏమైంది అంటే అంటే నాకు ఇట్లా అన్న పని చెప్పిన పని నేను సంపూర్తి చేసుకొని రావాలి అందుకు వెళ్తున్నాను ఆ పని కంప్లీట్ చేసుకు అక్కడికే స్టాప్ అయిపోయింది అది ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే చూడండి దేవుని యొక్క ప్రేమలో మనం నానబడి ఉంటే ఆయన ఇచ్చే ప్రతి దర్శనాలే కానీ ఆయన ఇచ్చే ప్రతి కళలే కానీ ఆయన ఇచ్చేటి ఏమైనా కానీ మనం ఎట్లా అంటే ఆయన శిష్యుల్లాగా ఉండిపోతాము ఆయన దాసుల్లాగా మనం ఉండిపోతాం ఏజ్ ప్రభు యొక్క దాసుల్లాగా ఉంటాం కాబట్టి అవన్నీ ఆయన మనకు బయలుపరచడు ఒకవేళ నువ్వు ఆయనకి దాసుల్లాగా లేకపోయి ఉంటే ఆయన నీకేది బయలుపరచడు ఈవెందో ఏవి కూడా ఆయన ఇవన్నీ బయలుపరుచు అంటే రేపటి దినంలో ఫ్యూచర్ లో నీకు యూజ్ అవుతుంది కాబట్టి ఆయన బయలుపరచాడు వ్యూహానికి అందుకే బయలుపరచడం ఆయన టైంలో అర్థం కాకపోవచ్చము కానీ ఇది మన టైంకి వచ్చేసరికి మనకు అర్థం అవుతుంది అందుకే అంటున్నా ఆయన సుషులాగా మనం ఉండాలి అంటే ఆయన దాసులాగా మనం ఉండాలి అంటే ఆయన ప్రేమని మనము గెలుచుకోవాలా ఆయన ప్రేమని మనం పొందుకోవాలి అందుకే పరిశుధత్వం పొందుకోమని ఆయన ఎంతగానో హెచ్చరిస్తుంది దేవుడు కదా ఇది రియల్ లవ్ అంటే ఏసు ప్రభు దగ్గర మాత్రమే ఇంకా ఏ మనిషి దగ్గర లేదు నువ్వు ఈ లోకం కోసం పోరాడుతున్నవేమో నీ పిల్లల కోసము నీ ఫ్యామిలీస్ కోసము నీ స్నేహితులకు అన్ని ఎడ్యుకేషన్ నీ జాబ్స్ పర్పస్ ఎవ్రీథింగ్ నువ్వు ఈ లోకం వైపు వాటి అన్నిటికీ నువ్వు చోటిస్తున్నావేమో కానీ ఒక్క టైం కూడా ఆయన కీయకపోయి ఉంటే ఆయన నీకు కాబట్టి ఆయనకి మనం టైం ఇచ్చి ఆయనకి మనం చోటిస్తేనే ఆయన మనం బయలుపరచగలుగు ఎందుకనంటే ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన ఎన్నో బయలుపరచాలి అని అనుకుంటున్నాడు ఎన్నో ప్లాన్స్ ఆయన ఇచ్చిన ప్రతి ప్లాన్స్ నెరవేర్చుకోవాలి అని అనుకుంటున్నాడు కానీ మనమే ఆయన చోటు ఇవ్వట్లేదు మెయిన్ రీజన్ ఆయన సోషల్ మనం కావాలి అని ఆశ కలుగుతున్నాడు యేసు ప్రభు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన ఇచ్చే ఆశ ఆయనకు ఆశని నెరవేర్చలేకపోతున్నాం నిజంగా ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించినప్పుడు ఎంత కనమో తెలియజేయాలనుకుంటున్నాడు ఎన్నో ప్లాన్స్ ఆత్మ ప్రపంచంలో ఉన్న ప్రతిది ఆయన మనకు చూపించాలి అని అనుకుంటున్నాడు కానీ మనం ఆయనకు టైం ఇవ్వకపోతే ఆయన మనల్ని ఎట్లా సూచనలాగా చేసుకోగలుగుతాడు కదా ఇది మన పాయింటే కదా అందుకే మనం ఇవన్నీ తెలుసుకోవాలన్నట్టే ఒక టైం అనేది ఆయన కేటాయించాలా ఒక టైం అనేది ఆయనకి ఇస్తేనే కానీ ఇవన్నీ మనకు బయలుపరచలేవు మనం టైం ఇస్తాను ఇవన్నీ మనం చూపిస్తాడు ఎందుకంటే ఆయన అంతగా మనల్ని ప్రేమించడం అందుకే కదా ఆయన శిల్వ మరణం పొందిడు మన కొరకు ఎంతగానో ప్రేమించిందంటే అంతగానం ప్రేమించాడు కాబట్టి ఇవన్నీ మనము పొందగలిగినాం లేకపోతే మనం మీద పొందుకోలేం అందుకే చూడండి లాస్ట్ ఒకటే చూసుకొని పిలుపుం ఆ రోమా ఎయిత్ చాప్టర్ ట్వంటీ లో దేవుడు ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిల్వబడిన వారికి మేలు క సమస్తమును సమకూర్చుడి జరిగించుచున్నవని ఎరుగుదాము అని అంటున్నాం చూడండి దేవుని ప్రేమించిన వారమైతే అనగా ఆయన సంకల్పం చెప్పిన చూడు ఆయన మనల్ని అందరినీ పిలుచుకున్నాడు దేని దెనికో పిలుచుకోలేడు యేశు ప్రాభు ఆయన పని సంపూర్తి చేయడానికే పిలుచుకున్నాడు కానీ ఈ లోకంలో ఏమనుకుంటారంటే ఆయన చెప్పిన సంకల్పము పిలువబడిన వారికి మేలు కలుగుటకాయి అని అంటున్నాడు ప్రతిదీ మనకు మేలే సమస్తము సమకూర్చుడి జరిగించుతున్నాయి ఇవన్నీ ఏదంటే మన మేలు కొరకే అంతేగాని దేని కొరకే కానీ ఇంకొక వాక్యంలో కూడా చూసుకుంటాం మనం కదా ఆయన ఏ టైంలో ఏ విధంగా పీల్చుకున్నదంటే లోకం ఇంకొకలాగా ఆలోచన చేస్తుంది అది నెక్స్ట్ టైం చూసుకుందాము ఇక్కడ కొరింతియన్స్ ఇందులో మనకు మెలుగు కలగడానికి సమాధానము సమకూర్చబడేది జరుగుతున్నాయి ఇవన్నీ మనకు చేయబడుతున్నాయి కానీ రియల్ గా దేవుడు మనల్ని ఎందు కొరకు ఇది లాస్ట్ వచ్చినాము చూడండి జాన్ థర్డ్ చాప్టర్ సిక్స్టీన్త్ వచ్చిన మనం చూసుకుంటాము కదా ఫర్ గాడ్ సో లవ్ ది వర్ల్ దట్ హీ గేవ్ ఎన్ ఓన్లీ బిబార్టెన్స్ అండ్ దట్ హో ఐవర్ బిలీవ్ In Him, should not rise but have everlasting life. Everlasting life. That is why they would pray the Almighty God. God acted like life in this world. Why do you pray the Lord in heaven? God, even we shouldyou do it in time for all other webinars aftercharing God. Our confidence was in Rights to live in peace when we were born. But in rough assume there is a need for thetest and life. Everyone should learn. ఎవరు చేయలేరు కేవలం ఏసుప్రభు ఇంకొక వాక్యం అంటారు దేవుడు మీరు తండ్రి లాగా ఎవరిని సంబోధించదు అంటారు కేవలం యేసుప్రభు మాత్రం తప్ప అది మనం మత్స్య సువార్తలో చూస్తుంది అది అట్లా ఈ లోకంలో ఎంతో మంది నాకు తండ్రి ఉన్నారు తండ్రి ఉన్నదని అనుకుంటారని ఆయన చెప్తాడు ఈ లోకంలో తండ్రి నీకు ఒక్కడే ఉండాలా కూడా యేజు తప్ప అది నీకు ఈ వాక్యం నెక్స్ట్ నెక్స్ట్ టైం చూస్తున్నాను ఇది చెప్తున్నానంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఆయన దగ్గర మాత్రమే ఉంది చివరికి ఆయన దగ్గరికే నువ్వు రావాలా ఇంకా నువ్వు ఎక్కడికి పోలేవు ఒకవేళ నువ్వు ఎట్టయినా ఆయన మళ్ళీ తీసుకొచ్చుకుంటాడు ఎందుకంటే ఆయన మనల్ని చూజ్ చేసుకున్నాను కాబట్టి తద తప్పిపోయిన కుమారుడు తిరిగి చివరికి తన దగ్గరికి వస్తాడో రాడా ఇది కూడా అంతే మనం ఆయన ప్రేమిస్తాం కాబట్టి ఆయన కూడా అర్థం చేసుకున్న దేవుడు కాబట్టి నువ్వు ఎట్లన మళ్ళీ తీసుకొస్తాడు ఆయన దగ్గరికే నీ తప్పంతా తెలుసుకోవాలా మళ్ళీ నువ్వు క్షమాపణ అడగల మళ్ళా నిజమైన జీవితంలో నిజా స్వరూపం ధరించుకొని ఆయన సన్నదిలో ఉండగలుగుతాం అట్లనమాట అందుకే ఆయన ఎవర్ లాస్టింగ్ లైఫ్ మనకి ఎందుకు ఇచ్చినట్టే ఆయన శాశ్వతమైన ప్రేమ చీర ఉండాల్సిందే బట్ అది పోగొట్టుకోవద్దు చివరి వరకు మనం గెలుచుకోవాలి ఎందుకంటే లాస్ట్ బేసిస్ వల్ల కదా విశ్వాసం ఏమన్నా కనగొద్దురావు కదా అందుకే ఎప్పుడు మనం ఎక్కువగా ఉండాలా ప్రార్థించాలా అనేకుల కొరకు నాకు ఒకటే విచిత్రం అనిపిస్తుంది ఇరిమియా ఏడుపుకి కన్నీటికి మన కాలంలో సంబంధించింది అది ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది అది అది ఎప్పుడో వచ్చి ఉన్నది కదా ఏస్ మనం అందులో చూస్తాం యూహన్స్ వాళ్ళు కాబట్టి ఆ సమయం వచ్చేసింది ఎప్పుడో కాదు ఆల్రెడీ మన కాల మన కాలంలో జరుగుతూనే ఉంది నేను ఎప్పుడూ దేవుని అడుగుతా ఉంటా ఇంతగానో మా ప్రభా ఇరిమే ఎందుకు ఎందుకోసం వేచిన అడిగినా ప్రతిసారి నాకు ఇవన్నీ రీజన్స్ బయటపడతా ఉంటాడు నేను ఆయన అడిగిన ఒక నేమ్ అనేది దొరుకుతుంది కదా ప్రభావిరకు అని అడిగిన ప్రతిసారి నాకు అందులో చదివిన ఎప్పుడైనా ఇరిమి అవి ధ్యానించిన ప్రతిసారి మన నాకు జ్ఞాపకం వస్తుంటాయి నిజం ఇవన్నీ మన కాలంలో చూసినాయి మన ఇవన్నీ ఆయన కదా ఒక పుల్లైనా తప్పిపోదు గానీ ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేర్చడానికే వచ్చింది ఒక పుల్లైనా ఒక్కసినైనా తప్పిపోదు ప్రతిదీ ఆయన ఎవ్రీథింగ్ నెరవేర్చబడటానికే వచ్చినాయి కాబట్టి మన కాలంలో ఆయన శిక్ష చాలా ఘోరమైనవి కాబట్టి వాటన్నిటి నుంచి విడుదల పొందాలి అని అనుకుంటే కేవలం ఆయనని ప్రేమించడం అనేకులకు ఆయన నీతి సత్తిని ప్రకటించడం ఇది అందుకే ప్రేమకు ఎంతో విలువ అనేది దేవుడు ఫస్ట్ ఎలక్షన్స్ ఫైవ్ లవ్ కోసమే చెప్తారు అందుకే వివరించిన లవ్ కోసం రెండు రకాలుగా ఉండే లవ్ ఒకటి దేవుణ్ణి ఒకటి మనుషులది మనుషులది ఎప్పటికైనా స్వార్థము అది దేనికి పనికిరాదని తుప్పి పట్టిపోతుంది కానీ దేవుని యొక్క ప్రేమ అట్లా కాదు చివరి వరకు ఒక బంగారాన్ని ఆయన ఎట్లయితే వివరించి చెప్పినాడు దేవుడు అట్లా మనల్ని నేర్పరచుకున్నాడు దేవుడు అంత విలువ మనకి ఇచ్చాడు విలువ లేని ప్రేమ ద్వారా కదా ఆయన ఈ పాటలు కదా విరువ వేసయ ఆయన చేతిలో రొట్టె ఆయన శివ మరణ పైన దేవుడు మన కొరకు ఆయన విలువబడినరు నువ్వు కూడా విలువ చెక్ చేసుకోవాలి మన లైఫ్ లో నీ లైఫ్ లో నువ్వు విరవ పడుతున్నావు అంటే నువ్వు దేవుని దేవుని అందు నువ్వు నడుస్తున్నావు అని మనం విలువబడకపోయి ఉంటే ఇంకా మన లైఫ్ లో అవి రాలేవు ఇంకా అక్కడ వరకు పోలేకపోతాము కాబట్టి నీ చేతిలో రొట్టెన నేనయ్యా విరువు వేసే అని పాట పాడతాం కదా మరి ఆ పాటకు తగ్గట్టుగా ఆయన ఎట్లయితే సినిమా మరణ పైన విలువబడడం మన కొరకు మనం కూడా అట్లా ప్రతిసారి ఆయన కొరకు విలువ పడుతూనే మన వీపు మీద గాయలు మనకు చెప్తున్నాను కదా క్షణం క్షణము ఇవన్నీ గాయలు ఉంటేనే నువ్వు ఆయనను హత్తుకొని చేయిస్తావు లేకపోతే లేదు ఈ కాలంలో అయితే అస్సలు లేదు మన కాలంలో చివ డేసల్లా శిక్ష ఉంటేనే మనకు గాయం తగులుతుంటేనే ఆయనను హత్తుకొని ఉండగలుగుతాం లేకపోతే చూడండి విడిచి వెళ్ళిపోతారు కొంచెం సంతోషం ఎందుకంటే దేవుడు అంటే నోవ టైంలో సమయం ఏ ఉందో కదా పెళ్లి జరుగుతున్నాయి ఎవరు లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు ఆయన ఏ టైంలో వస్తాడో తెలియదు కాబట్టి ఆయన వచ్చే టైం నువ్వు ఇవన్నీ శ్రమలు అనుభవిస్తానే కదా ఆయన సన్నదికి వెళ్ళగలుగుతావు ను మంచి హ్యాపీగా ఉంటే ఆయనది నువ్వేం తెలుసుకోగలుగుతావు ఏం తెలుసుకోలేవు అందుకే ఆయన ప్రేమ కోసం నువ్వు తెలుసుకోవాలంటే ఇదే నువ్వు ఎప్పుడైతే విలువ అప్పుడే ఇవన్నీ తెలుసుకోగలుగుతావు నువ్వు విలువలేనంతే వరకు నీకు ఏమర్థం కదా లైఫ్ మన లైఫ్ లో మనం అన్ని తెలుసుకోవాలని నడవాలా ఆయన రాకరొకరు కోసము నిరీక్షణ కలిగి ఉండాలి అంటే మనం ప్రతి రోజు విలువబడాలా లేదా మనం పాట పడటమో తినేదినము నేను సుక్రీసులో నేను బ్రతుకు కాబట్టి మనం ఆయనలో బ్రతకాలి అని అంటే దిన దిన మనం చనిపోతూనే ఉండాలా ఈ లోకం వైపు చనిపోవాలా నువ్వు ఆత్మీయమైన ప్రపంచంలోకి ఎదిగింపబడాలా కదా ప్రతి రోజు మనం చస్తనే ఉండాలి ఏదో విధంగా ఈ లోకం వైపు ఇది చూడండి మీరు ఎప్పుడైనా మీరు ఊహించుకోండి లేకపోతే ఆ బాగా దాన్ని గ్రాఫ్ చేసుకోండి ఈ లోకంలో ఏముంది సమస్తం వ్యర్థమే కేవలం దేవుని యొక్క చివరికి ప్రేమనే నిలబడుతుంది ప్రేమనే సహిస్తుంది ప్రేమనే ఎవ్రీథింగ్ భరిస్తుంది అందుకే ఆయన శివ మరణం పైన అంతగా సో మనం కూడా అట్లా విరువబడాలా మనం కూడా ఆయన కొరకు నడుచుకోవాలా ఆయన కొరకు నడుచుకోవడం అంటే నువ్వు ఒక హృదయంలో దేవుని యొక్క స్థానం ఇవ్వాలా ఒక మనిషికి ఎందుకు అంటే హృదయంలో నువ్వు పూజ ఆ ఆత్మ దేవుని యొక్క సన్నిధికి చేర్చబడుతుంది అట్లా అంటున్నా కానీ వేరేలాగా అనట్లేదు దేవుని యొక్క స్థానము మనము ఎట్లయితే ఆయన బిడ్డలుగా మనం ఏర్పరచబడినము ఆయన యొక్క స్థానము మనకు ఎట్లా ఇచ్చిన ప్రతి విషయంలో ఆయనతో సమాధానం కలిగి ఉండమంటారు దేవుడు ఎక్కడ మనం చూస్తాం రోమాలో చూస్తాము ఫిఫ్త్ చాప్టర్ అనుకుంటాం ఆయన ఏమో మీరందరూ నాతో సమాధానంగా ఉండమంటారు దేవుడు కానీ ఈ లోకంలో పనిలో పడేసి సమాధానాన్ని మర్చిపోయి ఇష్టం లైఫ్ లాగా ఉండిపోతాయి కాబట్టి అవన్నీ మనం ధృవీకరించుకొని కేవలం ఆయన ప్రేమ కొరకు ఆయన రాకడ కొరకు నిరీక్షణ కలిగి నడుచుకోవాలి కదా ఏసు ప్రభు వస్తున్నాడు వస్తున్నాడు ఆ టైమ్ లా కనుక్కున్న వరే ఓన్లీ వీళ్ళే మరి అమ్మ యోసేపు హైజయ్య ఆయన టైం లో జరగబడినప్పుడు బట్టి వీళ్ళకే తెలుసు దేవుడు ఫస్ట్ కమింగ్ ఏసు ప్రభు పుట్టడం సో ఇప్పుడు కూడా అట్లనే ఉంది టైం నోవా టైమ్ ఉందో ఇప్పుడు కూడా బిల్డింగ్స్ కడుతున్నారు షాపింగ్స్ చేసుకుంటున్నారు ఇష్టం వచ్చిన లైఫ్ వచ్చి జీవిస్తున్నాయి లైఫ్స్ వాళ్ళు కానీ ఆయన రాకడ ఏ పొడిస్తుందో ఎవ్వరు గుర్తుండదు ఆయన రాకడ కోసం కనుక్కొని జీవించాలి నిరీక్షణ కలిగి జీవించాలంటే ఆయన ప్రేమ పొందుకుంటేనే ఆయన పరిశుద్ధాత్మ మనలో చివరి వరకు నిలబడితేనే నువ్వు ఉండగలుగుతావు కదా మొదటి వారు కడపటి వారు అగుతురు కడపటి వారు మొదటి వారు అగుతురు కాబట్టి ఇవి మీరు అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది కాబట్టి మన చివరికి ఆయన రాజ్యంలో ఉండాలంటే ఇవన్నీ కనుక్కొని చూపించాలా అందుకే ముఖ్యమైనది ప్రేమ ఈ ప్రేమలో కొత్త ఆజ్ఞాయనం మనకి ఇచ్చింది ఒకటే ప్రేమించడం మరి దేవుడికి చిన్న వాక్యం దించండి ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధ ప్రేమల దేవ కృపల తండ్రి దేవా ప్రభా నీకు లేక లేని వందనాలు ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవాయేశ్వభ మమ్మల్ని ఎంతవనమో ప్రేమించా తండ్రి మేమెంత ఘోర పాపుడమైన కానీ ప్రభా మీరు మమ్మల్ని క్షమిస్తూనే ఉన్నారు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు తండ్రి నీ ప్రేమ ఎంతో విలువైనది తండ్రి నువ్వు ఇచ్చిన ప్రతి ప్రేమలో ఎంతో విలువ ఉంది తండ్రి ఆ విలువ ఉంది కాబట్టి ప్రభా ఈ రోజు ప్రతి ప్రజలు మాకు విలువ తండ్రి ఒకవేళ ప్రభా ఆ యొక్క ప్రేమ మేము గెలుచుకోలేకపోయి ఉంటే ఈ లోకమంత మమ్మల్ని ఏ విషయంలో కూడా ప్రభా సహించలేక భరించలేక ప్రభ ఇష్టం వచ్చినట్లు అని లైఫ్ ఉన్నాయి ప్రభా కాబట్టి ప్రభా ఆ కాలంలో ప్రభా ఆ పోస్టులందరూ కూడా ప్రభా నీ అందరూ ఎంతో కలిగే జీవితం జీవించినట్టు తండ్రి వాళ్ళు ప్రతిదీ సహించగలిగినారు ప్రభా కేవలం ప్రభా ఆత్మచిత నడిపింపు ద్వారానే ప్రభా ఈ రోజు కూడా ప్రభా నీ యొక్క ప్రేమ మా మధ్యలో ఉందని మేము విశ్వస్తాం మేము నమ్ముచ్చినాం తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాకు నడిపింపు దైతం తండ్రి మేము వాటిని పోగొట్టుకోవద్దు తండ్రి దేవ మా చేతులం పట్టి మమ్మల్ని నడిపించండి మా గైడెన్స్ ఇవ్వండి మీరు ఇచ్చే ప్రతి గైడెన్స్ లో ప్రభా మేము సరైన మార్గంలో ఉండగలుగుతాం తండ్రి కాబట్టి మాకు సహం చేయండి నడిపించండి ప్రభా ఇవి చివరి డేసెస్లో ప్రభా ఇది మీ ఎంతగానో కన్నీటి అంటే ప్రభా కేవలం అది మా కాలంలోకి జరగాలిసిన ప్రతిదీ ఆయనకు మీరు చూపించారు తండ్రి కాబట్టి ప్రభ ఆయన అంతగానమో ప్రభ మా కొరకు తండ్రి నీ సన్నిధిలో ఏ ఇచ్చాడు ప్రభా లేరు తోటలో ప్రభా మా కొరకు మా ప్రతి పాటి కొరకు తండ్రి యుగ యుగల వరకు కూడా ప్రభా నిత్యము ప్రభా నీ రాజ్యంలో ఉండడానికి ప్రభా మీరు ఎంత నన్నమో ప్రభా మా కొరకు కన్నీటి కాల్చినారు ప్రభా దేవా ప్రభా ఈ లోకం కొరకు ప్రభా ప్రతి ప్రాణం కొరకు ప్రతి శరీరాల కొరకు ప్రతి ఆత్మ కొరకు తండ్రి మీరు కన్నీటి కాల్చారు ప్రభా దేవా ఎప్పుడైతే మీరు కన్నీటి కాల్చే శివ మరణం పొందినరు తండ్రి ఆ రోజు నుంచే ప్రభా మాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చినారు ప్రభా దాన్ని బట్టి వందనాలు తండ్రి దేవ నువ్వు ఇచ్చిన ప్రతి క్వాలిటీస్ మాలోనే ఉన్నాయన్నారు ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి మంచితనము మాలోనే ఉన్నాయన్నారు ప్రభా కానీ మేము గ్రహించలేకపోతున్నాం తండ్రి దేవ ఈ శరీరం ప్రతిదీ మేము ధృవీకరించుకోవాలా కేవలం ప్రభా చెప్పిన ప్రతి వర్డ్స్ ని మేము అంగీకరించే మేము నేర్చుకోవాలి తండ్రి నీ మాటలు ఎంతో విలువైనది ప్రభా నువ్వు ప్రతి మాటకు విలువ కాబట్టి ప్రభ ఈ విలువైన మాటల ద్వారానే ప్రభా అనే కాత్మలని సంగతికి రావాల్సిందే ప్రభా కాబట్టి ప్రభా ప్రతి ఆత్మకి ప్రభా నీ ఒక విలువైన మాటలు మేము చెప్పాలా ప్రభా నీ నీతి తను మేము ప్రకటింపాల తండ్రి దేవాయసు ప్రభా నో సమయంలో ఏ విధంగా ఉందో ప్రభా ఇప్పుడు మా కాలంలో ఇదే సమయంలో ప్రభా ప్రతి రోజు అట్లానే ఉంటుంది ప్రభా కానీ ప్రభా మేమంతా కూడా ప్రభా సమయము ఎవ్రీథింగ్ వేస్ట్ చేసుకుంటున్నందుకు మమ్మల్ని క్షమించండి తండ్రి దేవాయేసు ప్రభా సమయం నీకు ఇవ్వాల ప్రభా నీ సందు మేము గడపాలా ప్రతి మాటలో ఎంత ప్రేమ మీరు మాకు చూపించారు ఆ ప్రేమను ప్రభ మేము పొందుకోవాలా మేము కూడా ఇతరులకు చూపించాలి ప్రభా మాకు సాహింస అనేది ముందుకు నడిపించని ప్రభ సాయపడండి ప్రభ ఏసానికి లెక్కలను పొందన ప్రభ దేవాని యొక్క కృపాన్ని యొక్క కనికరము మా పట్ల కుమరించని ప్రభా దేవా ప్రభా యొక్క దయా రసము ఎప్పుడు మా పెద్దల ఉండాల తండ్రి అది తొలగిపోవద్దు తండ్రి ఏసే సాహింస ముందుకు నడిపించిన ప్రభా నీ యొక్క దాసులాగా మేము పని తండ్రి ఈ లోకానికి మేము బానించడం కాము తండ్రి కేవలం ప్రభా నీకు మాత్రమే తండ్రి మేము దాసులమై ఉన్నాం ప్రభా మాకు సాహంశే అని ముందుకు నడిపించని ప్రభా ఎందుకంటే ప్రభా ఈ లోకాషులకు ప్రభు ఎంతో మంది లొంగిపోతున్నారు తండ్రి నీ స్వాత ప్రకటన చేసుకుంటానే ప్రభా వాటిపైన వీటిపైన ఆశ ఇవన్నిటి నుంచి ప్రభా ప్రతి వార్ని విడుదల దాయించండి కేవలం ప్రభా వాళ్ళు ప్రభా నీ కొరకు ఆలోచన చేయాలని స్వాతను ప్రకటింపచండి ఎంతో మంది ప్రభా పడిపోయిన సేవకులు ఉన్నారు ప్రభా తిరిగి వాళ్ళని మీరు తండ్రి ప్రభా లే వారికి అవకాశం ఇవ్వండి వారి తప్పిదమ్ములను క్షమించి ప్రభా తిరిగి ప్రభా నీ సేవ మరి ఒక్కసారి ప్రభాని యొక్క పరిశుభాత్మ ద్వారా ప్రభా వారిని అభిషేకించి నీ సేవలకు నడిపించండి ప్రభా ఎంతో మంది ప్రభా ఏసా నిన్ను నమ్మిన బిడ్డల ప్రభా రక్షింపబడల ప్రభ ఏ ఆత్మ కూడా నశించిపోదు తండ్రి ప్రతి బిడ సన్నిధికి రావాల్సిందే ప్రభా దేవా నరకంలో పడలిన ప్రతి ఆత్మని ప్రభా నీ సన్నదికి నడిపించిన ప్రభావ వారికి మేము సువాత ప్రకటింపజల తండ్రి దేవా ఏసు ప్రభా మీరే సహింసీ ముందుకు నడిపించమని ప్రార్థించడం తండ్రి దేవ మా పట్ల నమ్మకం ఉంచండి ప్రభా ఏసా మీరు ఆ కాలంలో ప్రభా దూతర్పట్లనే పట్లనే నమ్మకం లేదంటున్నారు ప్రభా కాబట్టి ప్రభా ఏస తండ్రి పరిశుద్ధ్ర మా పట్ల నమ్మకం ఉంచండి ప్రభా దేవాణి యొక్క మాటకు మేము విధేత కలిగి నడుచుకోవాలి నీ యొక్క ప్రేమకు మేము విధేత కలిగి నడుచుకోవాలా దేవాయత్స ప్రభ సహనము ఓపిక దీర్ఘశాంతం కావాలి తండ్రి దేవాయసేసాల అందరు స్వార్థంగా తయారవుతారని అంటున్నారు ప్రభా కాబట్టి ప్రభా మేము ప్రభా అన్ని సత్యాన్ని గ్రహించిన వరం కాబట్టి తండ్రి మేము మోసపోవద్దు తండ్రి చివరికి ప్రభా యొక్క ప్రేమ విశ్వాసంలో ప్రభా మేము స్థిరమైన మంచి కలిగి ఉండాలండి మాకు సాహించండి ముందుకు నడిపించండి ప్రభా ఈ రాకడికి మందుని సిద్ధపరచుకొని ప్రభా మా ప్రతి ప్రాణము శరీరము ఆత్మ మీ చేత అప్పగిస్తుంది మీ యొక్క రాకడికి మందుని సిద్ధపరచుకోమని ఏసుమంలో ప్రార్థం తండ్రి మన ప్రభు క్రీస్తు కృపా సమాధానం నడిపి మనందరికీ సదాకాలంతో ఆమె అందరు సిస్టర్ బ్రదర్స్ అందరూ